పరిశుధులకు దేవా చేసా మీకు వందాలనైనా సర్వోన్నతుడ సమస్త సృష్టికి మూలకారకుడ ఆది సంబూధులకు దేవా చేసా మీకు వదాలనైనా ప్రవ్వా ఈ మమ్మల్ని సురక్షితంగా కాపాడి మీ యొక్క సన్నిధి మమ్మల్ని నడిపించినారనైనా దాన్ని బట్టి మీకు వనాలు ప్రవ్వ ఆ యొక్క మా పాపంలను భరించి మా శాపంలను వ్యసనంలను ప్రవ్వ రోగంలను భరించినారనైనా వాటన్నిటిని భరించి మాకు విడుదల కల్పించినారు మీరు మరణం అవునంతగా అక్కడ శ్రవణ అనుభవించినారు ప్రవ్వ అది మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం మమ్మల్ని మీ బిడ్డలుగా తయారు చేసుకున్నారు మీ యొక్క అభిషేకం దయచేస్తున్నారు మీ వాక్యాన్ని మాకు అనుగ్రహించినారు కాబట్టినైనా మాకు సమస్తం మీరే ప్రవ్వా ఈ లోకంతో మాకే పని లేదైనా కాబట్టి ప్రవ్వ మీకు విధేయత కలిగి మీ వాక్యం పట్ల విధేయత చూపిస్తూ మేము ముందుకు పోయే బిడ్డలుగా మమ్మల్ని తయారు చేయండి మేము ఎక్కడ తప్పిపోతున్నామో మాకది చూపించండి మా యొక్క జీవితాలను సరిచేయండి ప్రవ్వ మిమ్మల్ని నిండు మనుషుతో మేము ప్రేమించాలా సేవించాలా అప్పుడు అటువంటి బిడలుగా మమ్మల్ని తయారు చేయమని ప్రార్థిస్తున్నాం ఎంతో కాలంగానైనా మీరు మమ్మల్ని నడిపిస్తూ ఈ యొక్క ప్రవచనాలన్నింటినీ బైబుల్లోని చూపిస్తున్నారు అయినా వాటిని మేము అర్థం చేసుకునేలాగిన మీరు మాకు అనుగ్రహించిన ఆత్మ నడుపుని బట్టి మీకు అందాలైనా ఇవి మేము గ్రహించి అర్థం చేసుకుని వాటి ప్రకారంగా జీవించాలా దానికి తగిన మీ యొక్క విశ్వాసం మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ఎందుకంటే ప్రవ్వా విశ్వాసానికి కర్త మీరేనైనా దాని కొనసాగించే వాళ్ళు కూడా మీరే ప్రవ్వా కాబట్టి తండ్రి మా యొక్క విశ్వాసాన్ని బలపరచండి ఓ ప్రవ్వా ఆ విశ్వాసానికి తగినట్లు మేము జీవించలాగా సహాయపడండి అనేకులకు తను ఈ యొక్క వాక్యాన్ని మేము చూపించాలా ప్రకటించాలానైనా అటువంటి సేవా జీవితంలో మమ్మల్ని అందరినీ నడిపించి మీరాక సిద్ధపరచుకోమని యేసు క్రీస్తు పరిశుద్ధ నామం ప్రార్థించుచున్నాం తండ్రి ఆమెలుయ ఈరోజు ఫిబ్రవరి పదివ తారీఖు రెండు వేల పదిహేనవ సంవత్సరం బ్యాబిలోనియన్ గ్రిగోరియన్ క్యాలెండర్ ప్రకారంగా అదే రీతిగా ఈజిప్షియన్ బాబిలోనియన్ క్యాలెండర్ ప్రకారంగా కూడా ఫిబ్రవరి పదవ తారీఖు మీకా గ్రంథము చివరి భాగానికి మనం వస్తున్నాం కనీసము పదమూడు పద్నాలుగు పదిహేను గంటలు ఈ వాక్య ధ్యానంలో మన కాలం గడిచిపోయింది పదిహేడవ భాగం పద్దెది భాగం ఆయన ఏ రీతిగా నడిపిస్తే మనం ఆ రీతిగా స్పందించాలా ఆయన నడిపింపుకి విధేయత చూపించాలా ఎంత త్వరగా అయిపోతే బాగుంటుందా అనిపిస్తూ కొన్నిసార్లు అది మానవ బలహీనత కానీ ఆయన తన స్పీడ్ ప్రకారంగానే తీసుకెళ్లాలి అందుకే చిన్నగోర్రే పిల్లను నేను ఏసయ్యా మెల్లమెల్లగా నడుపు ఏసయ్యా అని పాట పాడుతూ ఉంటాం కదా చిన్నగోర్రే పిల్లను నేను ఏసయ్యా మెల్లమెల్లగా నడుపుయా చిన్న గొర్రె పిల్లను నేను ఏసయ్యా మెల్లమెల్లగా నడుపుయా సరే చిన్న చిన్నగా చిన్నపిల్లల చిన్న గొర్రె పిల్లలం అనేసి మనం అనుకోలే కొట్టేళ్ళలాగా అనుకుంటే కొట్టేళ్ల లాగా అనుకుంటే పరిగెత్తితాం ఎటువంటి అటు సరే మనం చిన్న గొర్రె పిల్లల లాగానే ఉండాలా చిన్న మంద భయపడుకొడి అని ఆయన హెచ్చరించే వాళ్ళని మనం పెద్ద మందగా తయారు కావాలన్న ఆసక్తి ఆశ ఎక్కడ లేదు యాభై వేల మందిగా తయారు కావాలా సంఘము అన్న ప్రయాసం కూడా మేము పడతలేం అవన్నీ శారీరకమైన విషయాలని ప్రభు మన జ్ఞాపకం చేసింది ఎఫ్ఎస్ రాసిన పత్రికలో ఒక వాక్యాన్ని నేను మీకు చూపిస్తా దాన్ని ధ్యానించినాక ఫిలిపిన్లకు రాసిన పత్రిక ముందుంటది కదా గలతీ తర్వాత గలతి తర్వాత ఎఫ్ఎస్ లకు రాసిన పత్రిక ఐదవ అధ్యాయం ఎనిమిదవ వచనం నుండి కొన్ని వచనాలను మనం ధ్యానిస్తాం ఎనిమిదవ వచనం నుండి మీరు పూర్వమందు చీకటి అయి ఉంటే మన పాపపు జీవితము పాత జీవితం గురించి జ్ఞాపకం చేసినాడు మీరు పూర్వమందు చీకటి అయి ఉంటే ఇప్పుడైతే అంటే రక్షణ పొందినాక ప్రభుగా స్వీకరించినాక ప్రభునందు వెలుగై ఉన్నారు కాబట్టి అర్థం చేసుకోండి మనం వెలుగు ఈ లోకంలో ఆయన వెలుగు మనం ఆయననే వెలుగు కానీ మనలను వెలుగుగా మార్చుకున్నాడు ఒకప్పుడు మనం చీకటిగా ఉన్నాం చీకటి సంబంధులు వెలుగు సంబంధులు అంటే ఒక రీతి గుట్ట మనం వెలుగు అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తుంది ఇక్కడ కాబట్టి వెలుగుకి కూడా ఫలము ఉంటది అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు వెలుగు ఫలము అంటే ఏంది తొమ్మిదవసరంలో వెలుగు ఫలము మీరు నిజంగా వెలుగు సంబంధులు లేక వెలుగు అయితే సరే వెలుగు సంబంధులు ప్రభు బిడలం కానీ క్రమేణ మనము వెలుగుగా మారాలా అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు ప్రభు యొక్క వెలుగు మనలో నుండి ఈ లోకానికి ప్రసరింపచేయాలా అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు మీరు వెలుగు ఫల వెలుగు ఫలము సమస్త విధములైన మంచితనము నీతి సత్యము అను వాటితో కనబడుచున్నది కాబట్టి వెలుగుకి కూడా ఫలం ఉంటుంది అంటే ఏ రీతిగా నిజంగా మీరు వెలుగు సంబంధంలో లేక వెలుగు అయితే మీలో ఇవి ఉంటాయంట ఏమి ఉంటాయంట మీలో మంచితనం ఉంటుందంట నీతి ఉంటుందంట సత్యం ఉంటుంది కాబట్టి మంచితనము నీతి ఉంటే సరిపోతుందా ఈరోజు క్రైస్తవ జీవితంలో మొదటి రెండు కనిపిస్తూ ఉంటాయి మూడవది కనిపించదు మంచితనం కనిపిస్తది అనాథాలను ఆదరించడము విధుల పట్ల కనికరం చూపించడము పేదల పట్ల కనికరం చూపించడం ఇవన్నీ మంచి కనిపిస్తా ఉంటాయి అవి స్వనీతికి సంబంధించినవి బయటికి ఏదో చూపించుకోవాలా అని చేస్తా ఉన్నారు దేవుడు చెప్పిండు కాబట్టి చేయాలా బిధులను కనికరించమని వాక్యం చెప్తుంది కాబట్టి చేయాలని గానీ హృదయ ఆసక్తితో చేసేది కాదు మత కార్యంలో రెండు గుణగాఢాలే కానీ సత్యము నువ్వు నిజంగా వెలుగు అయితే నువ్వు సత్యాన్నే వెంబడిస్తావు సత్యాన్ని కనబరుస్తావంట కనబరచడం ముందు అక్కడ చూడండి వెలుగు ఫలము సమస్త విధమైన విధములైన మంచితనమును నీతి సత్యమును వాటిలో కనబడుచున్నవి కనబడాలంట నీలోని గుర్తగా నేను సత్యాన్ని స్వీకరించిన ఇక్కడ అంటే సరిపోదు దాన్ని మీరు కనిపించాలంట బయటికి అంటే చెప్పాలా లేదా బయటికి చూపించాలా లేదా ఇవన్నీ చూపించాలంట మొదటి రెండు చూపిస్తే సరిపోదు నేను ప్రభు నమ్ముకున్నా అంటే సరిపోదు అది నీతికి సంబంధించింది నేను ఏస్లో బిడను అంటే నీతికి సంబంధించింది ఆయన చెప్పిన మాటలను గైకొని దాని ప్రకారం జీవిస్తాను అనేది నీతికి సంబంధించింది కానీ నిజంగా జీవిస్తున్నావా లేదా అనేది సత్యానికి సంబంధించింది ఆయన చెప్పిన మాటలను నిజంగా గై కొన్నవా దాని అనేది సత్యానికి సంబంధించింది ఎందుకంటే ఈ లోకాన్ని ఆశించకుడి ఆయన చెప్పిండు నువ్వు ఆశిస్తే మొదటి రెండు పాటిస్తున్నావు కానీ మూడోది పాటిస్తలేవు చూడండి సంపూర్ణంగా దీన్ని పాటించకపోతే ముద్ద అంతా మంచిగున్నా కొంత పులుపు ముద్ద కలిస్తే తక్కిందంతా పులిసిపోతుంది మంచి ముద్ద కూడా పులిసిపోతుంది అని కొరింత రాష్ట్ర పౌలు జ్ఞాపకం చేసింది కాబట్టి నువ్వు ఎంత మంచి ముద్దలాగా ఉన్నా బయటికి ఇవ్వడానికి ఎంత మంచితనం ఉన్నా నీతి మంతుల కనిపించిన బుద్ధి బుద్ధి లేని కన్యాకలు నీతి వాళ్ళు కూడా బుద్ధి కన్యకలు కన్యాకలు రక్షణ అనుభవం ఉన్న కానీ ఎందుకు బుద్ధి లేదు సత్యాన్ని వాళ్ళు స్వీకరించలేదు మొదటి వాళ్ళ దివిటీలు వెలగలేదు అందుకే సత్యం అంటే పరిశుధాత్మకి సాదృశ్యం పరశుదాత్మడు మిమ్మల్ని సర్వ సత్యంలోకి నడిపిస్తాడు అందుకే పరిశుధాత్మ యొక్క ఫస్ట్ ఫంక్షన్ అదే ఎందుకు పరశుదాత్మ అభిషేకం పొందుకోవాలంటే సత్యంలోకి నడిపించబడలా కాబట్టి అక్కడ మనల్ని వాడు మోసగిస్తూ ఉంటాడు మనం సత్యంలోనికి పోనీయకుండా వాడు అడిగిస్తూ ఉంటాడు కాబట్టి పరుశుదాత్మ ఎందుకు పొందుకోవాలి బ్రదర్ భాషల కొరకు పొందుకోవాలి బ్రదర్ అని కొందరు చెప్తుంటారు సంగంలో పరశురాత్మ ఎందుకు పొందుకోవాలి సైతాన్ని ఎదిరించాలి బ్రదర్ పరిశుధాత్మ సైతాన్ని ఎదిరించడం కొరకు ఎప్పుడు ఇవ్వలేరు సైతాన్ని ఎదిరించాలంటే నీకు ఆత్మ వలనైనా అవసరం అనే ఇదే పత్రికలో చూస్తాం ఎఫ్ఎస్ రాష్ట్ర పత్రికలో ఆత్మ వలనైనా అంటే దేవుని వాక్యం ఆత్మ వలన అయినా ఖడ్గం అంటే దేవుని యొక్క వాక్యం ఉండాలా దేవుని యొక్క ఆత్మ నీలో ఉండాలా అప్పుడే దుష్టుని ఎదిరించగలం అనే విషయం చెప్తున్నాడు కానీ పరిశుద్ధాత్మ ఎందుకు అనుగ్రహించబడిందంటే ఈ యొక్క వాక్యం నేను సత్యాన్ని గ్రహించినప్పుడు నీ విశ్వాసం బలపడతా ఉంటది అప్పుడు దుష్టుడు ఎవరు ధర్మకుండానే పారిపోతాడు నీ ఇంట్లో ఉండడువాడు నీ కుటుంబంలో నీ జీవితంలో ఉన్నాడు వాడు ఎందుకంటే నీలో నువ్వు వెలుగు వెలుగు అయినప్పుడు నుంచి ఈ ఫలాలు రావాలా ఈ ఫలాలు రాకపోతే మట్టుకు వాడు ఉంటాడు ఖచ్చితంగా క్రమేణా ఏమవుతుంది బాగా అంత తీసుకోండి నీ మంచితనము నీ నీతి ఏమవుతుంది నీ మంచితనము స్వాతంత్ర గుడిందయిపోతుంది అంటే మనుషుల మెప్పు పొందడానికి కొరకు మంచితనం చేస్తాం ఏమని లోకంలో మంచి కార్యాలు చేయాలంటే ఎవరన్నా మెచ్చుకోవాలా అని చేస్తూ ఉంటాం డొనేషన్స్ ఇవ్వాలా ఎందుకు డొనేషన్స్ ఇవ్వాలా ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జాబిషన్ కొరకు ఈ నెల నుంచి అంతా డొనేషన్స్ ఇస్తూ ఉంటారు క్రిస్టియన్స్ నాకు చాలా మంది తెలుసు ఈ మంత్ ఈ మంత్ వచ్చే మంత్ ట్యాక్స్ బాగా కట్ అవుతా ఉంటాయి శాలరీస్ల్లో కాబట్టి ఆ ట్యాక్స్ డబ్బు సేవ్ చేసుకోవాలంటే డొనేషన్స్ ఇవ్వాలా కాబట్టి స్వచ్చంద సేవా సంస్థలకు అక్కడ ఇక్కడ డొనేషన్స్ ఇచ్చి వాళ్ళు పలాని వ్యక్తి నాకు డొనేషన్ మా సంస్థకి డొనేషన్ ఇచ్చిన వాళ్ళ సర్టిఫికెట్ ఇస్తారు ఆ సర్టిఫికేట్ తీసుకొని పోయి వాళ్ళ ఆఫీస్లో సబ్మిట్ చేస్తే అకౌంట్స్ డిపార్ట్మెంట్ వాడు ఇన్కమ్ ట్యాక్స్ లో నుంచి కొంత కట్ చేస్తాడు అప్పుడు నీకు కొంత డబ్బు సేవ్ అవుతుంది అంటే స్వార్థంతో కూడింది నేను నేను బయట డొనేషన్స్ చేస్తున్నా అని చెప్పుకోవడం కాదు అది మంచితనం ఏ రీతిగా ఉంది స్వార్థంతో కూడిందా మంచితనం కానీ మనం నిస్వార్థంగా మంచితనం మన మనలో ఎట్లా ఉండాలంటే నువ్వు ఎవరికైనా సహాయపడుతుంటే సరే ఒక చేతితో ఇచ్చేదాన్ని ఇంకో చేత్ ఇంకో చేతికి తెలియదు నీ కుడి చేతితో ఇచ్చేది నీ ఎడమ చేతికి తెలియద్దు అన్నాడు ప్రభువు చెప్పిండది కాబట్టి ఇప్పుడు సత్యం ఎక్కడ అర్థం అవుతుంది మీకు నీ మంచితనము ఏ రీతి నువ్వు ఇస్తున్నది నీ కుడి నీ కుడి చేతితో ఇస్తున్నది నీ ఎడమ చేతికి తెలియద్దు అంటే అక్కడ ఏ రీతిగా బాహాటంగా చూపించుకునేది కాదు నువ్వు నీ దాన ధర్మాలు బయటికి చెప్పించుకునేది కాదు మీ నీతి కార్యములు ఏష్యా గ్రంథంలో చూస్తాం కదా మీ నీతి క్రియలు చింపిరి గుడ్డలతో సమానం అంటాడు ఒకటి ఎవరి గురించి మాట్లాడుతున్నాడు దేవుని బిడ్డల గురించి మాట్లాడుతున్నాడు అన్యుల గురించి మాట్లాడారు అన్ని చేసుకుంటారు వాళ్ళు డబ్బాలు కట్టుకొని పబ్లిసిటీస్ ఇచ్చుకోవడానికి కొరకు వాళ్ళు చేస్తారు అన్నిల వల్లే మీరుండకూడి అన్ని ఆచారాలు మీరు పాటించకూడీ కాబట్టి వాళ్ళ వల్లే మీరు ఉండద్దు మీకు నిజంగా ఇవ్వాలనుకుంటే మటుకు హృదయపూర్వకంగానే ఇవ్వాలా అన్న విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాడు మనం ఇక్కడ గనుక ప్రభువు ప్రభుకి ఏది ప్రీతికరమైనదో దానిని పరీక్షించచ్చు మన బాధ్యత అది ప్రభువా నా జీవితము నీకు అంగీకారంగా ఉందా లేదా నేను చేసే ప్రతి పని నీకు అంగీకారంగా ఉందా లేదా నీకు ప్రీతికరమైనదా కాదా అనేది మనం అరగలంట పరీక్షించమని నన్ను నన్ను పరీక్షించు ప్రభు అంటే ఎవడతా నాకు పరీక్షలొద్దు నాకు ఈ శ్రమ చాలు ప్రభు అంట చాలా కానీ ఇక్కడ ఏమంటుందంటే ప్రభునకు మనము ప్రభులకు ఏది ప్రీతికరమైనదో దానిని పరీక్షించచ్చు వెలుగు సంబంధుల వల్లే నడుచుకుని అడుగు అడుగున పోయిన వారం కూడా మనం చూసినాం అదే ఇసల్పల్లి ఎందుకు మీక గ్రంథంలో మనం చూస్తున్నాం ఆడవాధ్యాయంలో అంతేనా ఆడవాధ్యాయంలో ఇసల్పల్లి ఏ రీతిగా జీవించారు అంటే వాళ్ళు తప్పు త్రాసు తప్పు రాళ్లు సంచి సరే ఈ వాక్యం ఇప్పుడు తర్వాత చూస్తాము వాళ్ళు ఏ రీతిగా అన్యాయం చేసిండ్రు ఏ రీతిగా అపవిత్రతలు ఉన్నారు అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు దాని తర్వాత నేను మీకు ఏమి ఇస్తే నువ్వు మమ్మల్ని ఆశ్రయిస్తావు అని కండిషన్స్ పెడుతున్నట్టు మనం చూసిన పరివారం ఆ పాట కదా నీవు చేసిన ఉపకారములలో నేనేమి చెల్లితను అది క్యాల్క్యులేటివ్ ఆ పాట ఎవరు రాసిన నాకు ఆశ్చర్యంగా ఇప్పటికి కూడా అది పాడుకోవడానికి మంచిగా అనిపిస్తుంది కానీ అది విరుదంగా ఉంది నేను ఇప్పుడు ఇది ఎందుకు చెప్తుండే ఇస్ పదులు ఆ రోజులలో బయలు దేవతలకు రకరకాల అర్పించిండ్రు ఆ దేవతలకు అర్పించినట్టు నేను కూడా మీకు అర్పించాలనా వేల దుడలు అర్పించరు ఆ దేవతలకు దయాలకి అట్లా పోసేసిండ్రు పాలు ఆ విగ్రహాల మీద నూనె ఒలివ నూనె అట్లా పోసేసారు విగ్రహాల మీద రాళ్ల మీద రప్పాల మీద వారి దేవతలకు చేసినట్లు మీరు మీ దేవునికి చేయకూడదు ఎందుకు హెచ్చరించండి ద్వితీయోపదేశ కాండంలో ఎన్నిసార్లు మనం ధనించినం అన్యులు వారి దేవతలను ఎట్లా పూజిస్తారో మీరు అట్లా పూజించొద్దు అని ఉంది అయితే బెంగళూరులో ఒక చర్చలే నేను చూసిన దీపాలు వెలిగించి అందరు చుట్టూ కూర్చుంటే మధ్యలో పాసర కూర్చుంటారు కింద భూమి మీద దీపాలు వెలిగిస్తారంతా అన్యులు లేక ఈ దేశంలో ఏ రీతిగా వాళ్ళు పూజిస్తారో అట్లా వీళ్ళు కూడా కూర్చొని ఆదివారం పూజిస్తారు ఎందుకు ఈ రీతిగా చేస్తున్నారంటే మనం భారతీయులం కదా మన భారతీయ సంస్కృతిని మనము కొనసాగించాలా మనం ప్రభుని నమ్ముకొని అతన్ని స్నా మన సంస్కృతులు అతన్ని స్థుతించాలా అని సమర్థించుకుంటున్నారు కానీ ఎవడైనా వాళ్ళు చెప్తున్నారా అరే ఈ వాక్యం మీరీతిగా ఉంది వారి దేవతలకు వారు చేసినట్లు మీ దేవుడికి మీరు చేయకూడని ఎందుకున్నది అది పర్ఫెక్ట్ స్టాండర్డ్ కాదు వారి వారు చేస్తున్న విధానాలు స్టాండర్డ్ విధానాలు కావు మన దేవుని విధానాలు పర్ఫెక్ట్ విధానాలు అందులో ఎటువంటి తప్పిదము ఎటువంటి లోటు కనిపించదు పర్ఫెక్ట్ అనమాట అని సంపూర్ణుడు ఎందుకంటే ఇప్పుడు మోసే మీకు చెప్పిండు కదా నరహత్య చేయకూడని కానీ నేను మీకు చెప్తున్నాను ఏమంటున్నాడు తన సహోదర్ని ద్వేషించి వాడు తన హృదయ మందు నరహత్య చేసిన వాడు అన్నాడు అంటే స్టాండర్డ్ లేపేసిండు మన ప్రభు మోసే పెట్టిన స్టాండర్డ్ మోసేకి చూపించింది ప్రభుత్వ స్టాండర్డ్ అది నీడ నరహత చేయకూడదు అంతే కాని దానికంటే పర్ఫెక్ట్ స్టాండర్డ్ అది ద్వేషించడం ద్వేషించడం అనేది నరహతకి ముందు లెవెల్ ద్వేషం కాబట్టి నీ హృదయంలో ద్వేషాన్ని రానియభిచ్చరించకుడి అని మోసే చెప్పిండు కానీ నేను మీకు చెప్తున్నా మోస కంటే శ్రేష్ఠుడు మన ప్రభు ఆయన లెవెల్ హయ్యెస్ట్ లెవెల్ అంతకంటే హైయెస్ట్ ఇంకా లేదు ఈ లోకంలో ఎవరు కూడా అంతకంటే హైయెస్ట్ స్టాండర్డ్స్ మన నైతిక విలువలను చూపించలేకపోయారు చూపించలేరు కూడా ఎందుకంటే వాళ్ళంతా మీకు పోయినవారు అటుపోయినవారా నేను చూపించిన ఆయన సృష్టిలోని ఈ యొక్క శూన్యము సమయము లోపల ఉన్నారు వీళ్ళంతా ఈ లోకపు దేవతలు అన్ని ఆయన సృష్టిలోని శూన్యం అంటే స్పేస్ అండ్ టైం అంటాం ఇంగ్లీష్ లో స్పేస్ అండ్ టైం ఆయన క్రియేట్ చేసేడు ఇప్పుడు మనం ఆది కాండము మొదటి అధ్యాయము మొదటి వర్షాలు చూస్తాం ఆయన భూమి ఆకాశంలో సృజించినాక ఏం చేసిండు దాని తర్వాత చూస్తాం నీళ్లని ఒక భాగాన్ని అటు లేపాడు ఇంకొక భాగాన్ని అక్కడిని కింద పెట్టాడు అప్పుడు భూమి బయటకు వచ్చిందని చూస్తాడు ఆ రెండు నీళ్ల భాగాలను ఒక భాగాన్ని పైకి లేపిండి ఒక భాగాన్ని కిందికి పెట్టింది అటు ఎన్ని ఉంటుంది ఆడ కానీ సాధారణంగా ఎవరు ధ్యానించారు వాటిని ఆ వాక్యాలను ఆ భాగం వివరించినాక అక్కడ దాని స్పేస్ అన్నాడు అంటే స్పేస్ మీద నీళ్లున్నాయి అన్న విషయాన్ని అక్కడ చూపిస్తున్నాడు సరే ఇవన్నిటికీ సపోర్ట్ ఏ రీతిగా చూస్తాం ఎందుకంటే మానవ దృక్పథంతోనే ఆలోచిస్తూ ఉంటాం కదా శారీరకంగానే ఆలోచిస్తూ ఉంటాం అక్కడ ఎక్కడ ఉన్నాయి నీళ్లు కదా కానీ ఉపమాన రీతిగా అర్థం చేసుకోవాలా జీవనది ఆయన సరిధిలో నుంచి ప్రవహిస్తుంది కాబట్టి ఓ రీతిగా అది కావచ్చేమో కానీ నాకైతే సపోర్ట్ లేదు కానీ అక్కడ మటుకు ఆదికాండంలో ఉంది ఏంటంటే ఒక భాగాన్ని పైకి ఇంకొక భాగాన్ని కింద పెట్టాడు మధ్యలో ఉన్నదాన్ని స్పేస్ అంటున్నాడు అక్కడ అన్ని రకరకాల గ్రహాలు స్టార్స్ అవన్నీ పెట్టేసి సరే వాటి గురించి మనం అంత దీర్ఘంగా ఇప్పుడు అవసరం లేదు ధ్యానించడం గాని ఈ లోకపు దేవతలు మనుషులు క్రియేట్ చేసుకున్నయే రాళ్ళు రప్పలు ఏవైనా కాని విగ్రహాలు అవన్నీ మానవునికి ఏ రీతిగా వాడు పుట్టినాకనే వచ్చినాయి వాటి తలంపుల నుంచి కాబట్టి వాడు తయారు చేసుకున్నాడు వాటిని కాని ఆయన సృష్టికి ముందు సృష్టికి కరణభూతుడు ఆయన సృష్టికి ముందున్నవాడు ఆయనకు ఈ లోకస్తులు పూజించే వాటికి తేడా అదే కాబట్టి మనము ఎప్పుడు కూడా ఆయనని ఆరుతిగా పూజించడానికి వీల్లేదు అందుకే మనం బొమ్మలు పెట్టుకోము విగ్రహాల చేసుకుని ఆయన పూజించాము ఆయన ఆత్మతోనూ సత్యంతోనే పూజ ప్రార్థిస్తాం మనం సేవిస్తాం మనం అతన్ని కాబట్టి మనం ఆ నేర్చుకోవాల్సిన విషయం అది కాబట్టి క్రైస్తవ సంఘానికి పౌలు హెచ్చరిస్తున్నాడు ఆ సంఘం పేరే ఎఫ్ఎస్సి ఏమని చెప్తున్నాడు చూడండి గనుక ప్రవునకు ఏది ప్రీతికరమైనదో దానిని పరీక్షించచ్చు వెలుగు సంబంధుల వలె నడుచుకొనుడి మన జీవితం అంతా నడుచుకోవాలా అది మనం తీర్మానించుకోవాలా ప్రవ్వా నేను వెలుగు సంబంధి లాగానే నడుచుకోలే ప్రవ్వా నాకు సహంద ఇచ్చేనాయన అని మనం అడగల తర్వాత ఏముంది చూడండి పదకొండో వర్షంలో నిష్ఫలమైన అంటే దాంట్లో ఫలం లేదు నిష్ఫలమైన అంధకార క్రియలలో పాలివారే ఉండక ఏం చేయాలా ఏం చేయాలా త్రీ టైమ్స్ చెప్పండి ఏం చేయాలా వేటిని ఖండించాలా దేన్ని నిష్ఫలమైన అంధకార క్రియలు ఖండించాలా లేదా ఎవడి పాపం వాడే పోతాడు బ్రదర్ అంటగా లేదా క్రైస్తవులు ఎవరు చెప్పేది వాడే బ్రదర్ వాడు తప్పు వాడు తప్పుగా ప్రకటిస్తుండే వానికే శిక్షిస్తుంది కదా బ్రదర్ పలాని వాళ్ళు ఆ రీతిగా చేస్తుండ్రంటే వాళ్ళ కర్మ వాళ్ళకే ఇది మానవ తలంపు ఈ లోకాతీతమైన తలంపు కానీ పౌరులు మనకు జ్ఞాపకం చేసిండి నీ బాధ్యత ఖండించడం సరే ఈ రోజు నేను ఉదయకాలంలో ఇదే ఆలోచిస్తున్నాను ఏ రీతిగా మనం ఖండిస్తున్నాం కొంతకాలం చూడని ఏదైనా జ్ఞాపకం చేస్తున్నాం మనము ఒక వ్యక్తిని ఒక సేవకుని ఖండిస్తున్నామంటే మనం ఏదో మన మీద గొప్పలము మనకు అందరికంటే ఎక్కువ తెలివిచ్చిన దేవుడు అని అహంతోని గర్వంతో ఖండించడు లేనేలేదు ఒక సహోదరుడు నశించిపోతున్నాడు అన్న తపన వేదన మన హృదయంలో ఉన్నప్పుడు ప్రేమ ఒప్పొంగుతుంది ప్రేమతో ఖండించడం అనే విషయం మనం నేర్చుకోవాలి మన పిల్లల్ని మనం ద్వేషిస్తామా మన పిల్లలు తప్పు తప్పుడు మార్గాలు నడుస్తుంటే వాణ్ణి తిట్టేసి ఎలాగొట్టేస్తావా ఎలాగొట్ట వాడు నశించిపోవద్దు అన్న ప్రేమ తండ్రి ప్రేమ తల్లి ప్రేమ ఉపంగుతూ ఉంటుంది అటువంటి ప్రేమతో వాడిని హెచ్చరించిస్తుంటాం సరే హెచ్చరించే విధానాలు వేరేగా ఉంటాయి ఈరోజు హెచ్చరిస్తే ఇంట్లోకి వెళ్ళి అంతే క్రైస్తవ కుటుంబంలో నేను చూసిన నాకు తెలిసిన కుటుంబంలో ఇద్దరు అన్నదా పిల్లలు తండ్రి తిట్టినని సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కి పోయి ఆడ ఓ ట్రైన్ ఎక్కిారు అది కాజుపేట నుంచి ఎక్కడికెక్కడ వెళ్ళిపోయింది అది అక్కడెక్కడ పోలీసులు పట్టుకొని రాత్రి వాళ్ళు ఎక్కడ పండుకోవాలి చీకటి అది తెలియక కోపంతో వెళ్ళిపోయారు ఇంట్లో నుంచి చిన్నపిల్లలు ఆడ వెళ్ళిపోయినాక రాత్రి ఎక్కడ పండుక రైల్వే స్టేషన్లో ఆడనే పండుకుంటే పోలీసులు పట్టుకొని వాళ్ళ పిల్లల్ని ఏరితేగా మనము హెచ్చరించాలా ఖండించాలా అన్న విషయం వెనకడికి కొట్టినరు సరే బైబిల్లో ఉంది కొట్టాలని పిల్లల్ని బెత్తంతో కొట్టాలని కూడా ఉంది వాక్యం వాడాలని ఉంది ఇప్పుడు బెత్తం వాడితే వాడు రివర్స్ కాబట్టి నిజంగా వాళ్ళని కొట్టాలనా ఎందుకంటే ఈ రోజు పిల్లలు చాలా సెన్సిటివ్గా పెరుగుతున్న పిల్లలు వాళ్ళని మనము ఎంతో గారవంగా మేస్తున్నాం వెనకడికి పది మంది పిల్లలు అట్లాంటి గారభం చూపించడానికి టైం లేకుండే తల్లిదండ్రులకు లాస్ట్ అనుకో ఫస్ట్ వనుకో దొరికింది గారాబం మధ్యలో ఎవరికి దొరకకపోయేది గారాబం ఆ రోజులలో కానీ ఈ రోజుల్లో పుట్టేది ఒకడు ఇద్దరు కాబట్టి ఎక్కువ అటాచ్మెంట్ ఉంటుంది గారాభంగా పెస్తారు తర్వాత కోపం మీద వాడిని తిడితే వాడు సూసైడ్ చేసుకుంటున్నాడు నాకు తెలిసిన కేసులు ఎన్నో నా సర్కుల్లో ఇంజనీరింగ్ చేస్తున్న పిల్లవాడు తండ్రి తండ్రి తిట్టిండి చదువుకుంటలేవురా అనేసి తిట్టినందుకు సూసైడ్ చేసుకుంది చచ్చిపోయింది ఒకడు ఇంకో కేసు అయింది ఇట్లా పరీక్ష రాయలేదంట ప్రిపేర్ అయినట్టు పరీక్ష రాయలేదంట ఇద్దరు కలిసి కార్లు వస్తున్నారు కార్లో తిరుగుతాడు తండ్రి వాడిని మళ్ళీ వాళ్ళ తండ్రి కూడా ఒక ప్రొఫెసరే పక్కన కూర్చుండు కొడుకు ఇక్కడ వాళ్ళ తండ్రి నాన్ స్టాప్ తిరుతున్నాడట వాడు కార్నికెళ్ళి దుంకుతే ఆ ఫ్లైఓవర్ మీకు వెళ్ళి కింద పడి చచ్చిపోయి కొడుకు అట్లాంటి దినాలలో మనం ఉంటున్నాం సరే ద్వేషం తల్లి తండ్రికి కూడా ఉంటుంది కదా వేదైనా నేను కష్టపడి దీవరాత్రులు కష్టపడి డబ్బులు సంపాదించి పిల్లల్ని చదివిస్తున్నాను వీడేమో పరీక్షలు రాయకుండా ఇట్లా తిరిగితే ఎప్పుడు సెటిల్ కావాలని వాళ్ళ కూడా ఉంటుంది ఇద్దరు కరెక్టే అనిపిస్తుంది వాడు ఎందుకు రాదంటే నాకు సరిగ్గా అర్థం కాలేదు పరీక్ష నాకు తలకెక్కలేదు ఎంత చదువు నాకు అర్థం కావట్లేదు కాబట్టి సరిగా రాయలేకపోయినాను అందుకే ఫెయిల్ అయినా ఫెయిల్ అయితే కాలం ముగించడం కాదు కదా ఫెయిల్ కాకుండా ఇంకో దాంట్లో సరే ఫెయిల్ అయినట్ టైం ఫెయిల్ కాకుండా ఉండాలని నువ్వు వానికి మంచి బుజ్జు చెప్ బుజ్జగిస్తావు నచ్చ చెప్తావు ట్యూషన్ పెట్టి ఇస్తావు కావాలంటే ఏదైనా ఫ్రెండ్స్ తో మాట్లాడుతావు మా వాడికి లెసన్స్ చెప్ ఏదో మార్గాలు వెతకాలి అంతేగాని ద్వేషించి కోపం పుట్టిందే ఒకడు ఇద్దరు వాళ్ళు పోతే వృద్ధాప్యంలో నీ వేదన మరి జీవితాంతం మర్చిపోని వేదన ఇవన్నీ సరే వీటి గురించి మనం ఎక్కడ ధ్యానించాం ఏ చర్చలలో ఎవరు చెప్పరు కూడా పిల్లల్ని ఎట్లా పెంచుకోవాలన్నది ఆదివారం వస్తే రెండు గంటలలో అర్ధ గంట ఏదో వాక్యం చెప్తాడు వీడు వింటాడు ప్రభు బల్లా తీసుకుంటాడు వందనాల ప్రభు అని వెళ్ళిపోతాడు అదే క్రైస్తవ జీవితం ఎన్ని సంవత్సరాలు నేను చెప్పిన ఎగ్జాక్ట్లీ ఫార్టీ వర్సెస్ నేర్చుకుంటారు ఫార్టీ ఎయిట్ వర్సెసే వింటారు త్రూ అవర్ ద లెక్క పెడతాయి ఫార్టీ ఎయిట్ సండేస్ ఏమి వస్తాయి అంతే మీరు క్యాలిక్యులేట్ చేసి చూడండి సండేస్ ఓన్లీ ఫార్టీ సండేస్ వస్తాయి ఆ సండే ఏదైనా ప్రాబ్లం ఉంటే ఇంటి దాని హెల్త్ ప్రాబ్లం ఉంటే ఫార్టీ ఎయిట్లో ఫార్టీ సండేసే కరెక్ట్గా అటెండ్ అయ్యేది ఫార్టీ సండేస్ కరెక్ట్గా అటెండ్ అవుతారు ఫార్టీ వాక్యాలే వింటర్ బైబుల్లో కొన్ని వేలున్నాయి వాక్యాలకి అవన్నీ వినరు ఎందుకంటే అట్లా తయారైపోయింది క్రైస్తవ జీవితం మళ్ళీ ఎట్లా మాట్లాడిన ప్రాబ్లం అవుతుంది ఆయన జీవం వల్ల తేడానప్పుడు ఆయన స్వరంను వినాలంటే ఎట్లా మరణాలి నీతోని ఫార్టీ ఎయిట్ మాట్లాడతాడు ఆయన ఇంకా మాట్లాడడాడు వేరే వాడుతో అనేసి నేను చర్చకు పోవద్దంటున్నానా కాబట్టి నీకు వ్యక్తిగతమైన సంబంధము నీ ప్రభుత్వం చాలా అవసరం ప్రార్థన చాలా ప్రాముఖ్యమైనది ఈ కాలం ముఖ్యంగా ఈ కాలంలో ఎందుకంటే చాలా భయంకరమైన టైంను మనం ఇప్పుడు జీవిస్తున్నాం ఏ క్షణంలో కొలాబ్స్ అయితే ఎకనామిక్స్ తెలియవు మనకి మనం మటుకు ఈ అంధకార క్రియలలో పాళివనం కాకుండా వాటిని ఖండించాలా నీ బాధ్యత అది అందుకొరికే మన సేవా జీవితం మనం ఎందుకు ఇక్కడ ఉంటున్నామంటే వాటిని ఖండించకపోతే సర్పములు ఎప్పుడు కూడా మన మాట వినవు ఎందుకంటే నాకంటే నీకు ఎక్కువ తెలుసా అనే టైప్ అవి నేను ముప్పై సంవత్సరాలు నలభై సంవత్సరాలు సేవ చేసినాను అనే టైప్ అవి అట్లా డ్రాగన్ స్పీక్ అంటారు ఇంగ్లీష్లో ప్రకటన గ్రంథంలో చూస్తాం సర్పము మాట్లాడే విధానం అది అది అహంతో మాట్లాడుతుంది దాన్ని దానికి దాని శరీరం అంతా కళ్ళు ఉంటాయి దాన్ని అంటే గర్వంతో నిండింది సరే అవన్నీ చిహ్న పరంగా చెప్పబడ్డాయి మొత్తం కళ్ళునే అంటే అది గర్వంతో కూడింది అన్నట్టు కాబట్టి గర్వంగా మాట్లాడేది ఘట కాబట్టి చూడడానికి ఏమో గొర్రెపిల్లలాగా మాటలేమో ఘట సర్పంలాగుంటాయి కాబట్టి అది సర్పంలే చెప్పడానికి కొంత కష్టము వినడానికి కూడా కొంత కష్టము సరే అర్థం చేసుకోవడం మరీ కష్టం కానీ బయటికి చూస్తేనేమో గొర్రెల్లలాగా ఎంతో దీనంగా ఎంతో మంచితనం ఉన్నట్లు ఎంతో నీతి మంత్రంగా ఉన్నట్టు ఏదో గంభీరంగా పరశురాత్మ అసలు దా దొరలిపోతున్నట్లు కనిపిస్తూ ఉంటారు ప్రయత్నిస్తూ ఉంటారు కానీ వారి మాట్లాడే విధానాలు చూస్తే వాళ్ళు ఘట లాగానే కనిపిస్తూ ఉంటారు వాళ్ళ మాటలు అట్లుంటాయి కాబట్టి నీ బాధ్యత ఖండించడం ఎందుకు ఖండించాలా అన్న విషయము బాగా అర్థం చేసుకోండి నువ్వు ఖండించకపోతే వాళ్ళ విన్ ఆ విన్న వాళ్ళందరూ బుద్ధులని కనీయలైపోతారు ఆ వాక్యం విన్న సంఘస్థులందరూ బుద్ధిని కన్యాకలు అయిపోతారు శ్రమల పోక తప్పదు ఎందుకంటే మనం చూసిన మన ప్రభు మనకు చూపించిన అనేక సార్లు క్రైస్తవ సంఘము శ్రమల పోక తప్పదు పోతది అంతే లేదు బ్రదర్ కళ్ళు ముసలిం లోపల నేను ఇక్కడంటే నువ్వు లేక నువ్వు ఇక్కడే ఉంటావు నేను అక్కడ వెళ్ళిపోతా ఇట్లా కూడా ఉన్నాయి ఇద్దరు కూర్చొని వాక్యం వింటుంటారట సండే ఒకడు పక్కన ఉన్న అమ్మాంతంగా వెళ్ళిపోతానంట ఒకడు అక్కడే ఉండిపోతానంట భార్య వెళ్ళిపోతుందంట భర్త అక్కడే ఉండిపోతాడంట పిల్లలు వెళ్ళిపోతానంట తల్లిదండ్రులు ఇక్కడే ఉండిపోతారట పాస్టర్ ఓ పాస్టర్ కులిపి నిలబడిపోయాడంట చర్చలో ఉన్న వాళ్ళు అందరూ ఎత్తిపోయారంట ఇట్లాంటి పిచ్చి పిచ్చి కథలన్నీ చెప్పి మనుషుల్ని మబ్బు పెడతా ఉంటారు అటువంటి ఎక్కడ లేవు ఏరోప్లెయిన్ నడిపిస్తుంటే ఒక పైలట్ వెళ్ళిపోతాడంట ఒక పైలట్ అటే ఉంటాడంట విడవడతాడంట ఆ పైలట్ ఒక పైలట్ బ్యాలెన్స్ కాదు కదా అది పోయి యాక్సిడెంట్ అవుతుందంట అన్నున్న వాళ్ళు చచ్చిపోతారంట ఇట్లాంటి పిచ్చి కథలు చర్చలలో చెప్తారు పాస్టర్స్ చెప్పి మనుషుల భయం పెట్టి చూడండి బాగా తెలుసుకోండి మనుషుల్లో భయాన్ని పెట్టి రక్షణకు నడిపిస్తుంటారు అది మార్గం మంచిది కాదు సువార్త అంటే మంచి వార్త కదా అందులో భయం పెట్టేది ఆయన నీ కొరకు రక్షణ నీ కొరకు తన ప్రాణాన్ని త్యాగం చేసిండు నీకు బదులుగా ఆయన క్రయదనంగా తన ప్రాణాన్ని పెట్టిండు అది స్వీకరించడం నిన్ను ప్రేమించండు కాబట్టి స్వీకరించడం నిన్ను ప్రేమించండు కాబట్టి నీ కొరకు మరణించిండు అది నువ్వు గ్రహించాలా దాన్ని స్వీకరించాలా అని చెప్పేది పోయి నువ్వు నువ్వు రక్షణ పొందకపోతే నువ్వు విడబడతావు నీకు విడబడితే నీకు ముద్రేస్తారు నిన్ను సురుకు పెడతారు నీకు కాలుస్తారు ఇట్లా సిక్స్ సిక్స్టీ సెవెన్ ముద్రేస్తారు నీకు రేషన్ ఇవ్వరు నీకు మందులు ఇవ్వరు ఇట్లా భయపెడతారు ఇక్కడ కాదు నేను ప్రతి స్థలంలో గమనిస్తాయి ఎక్కడ నా ఇన్వైట్ చేస్తే అక్కడ అవే ఉంటాయి బోధలు కాబట్టి ఒక్క చర్చికి సంబంధించింది కాదు అలా చర్చి మంచిగా ఉంది ఈ బోధ అక్కడ కనిపిస్తూనే ఉంటుంది ఇది నాలుగు వందల సంవత్సరాల నుంచి బోధ అంటే దగ్గర ఇప్పుడు మూడు వందల చిల్లర ఎక్కడ స్టార్ట్ అయిందో దాని చరిత్ర అంతా దేవుడు మనకు చూపించింది మనం ఒకసారి ఇవన్నీ రికార్డింగ్స్ చేసినాం ఏ దేశంలో ఆరంభమైంది ఒక చిన్న పాపకి దర్శనం రావడము ఆ పాప పోయి ఒక పాస్టర్ చెప్పడం ఆ పాస్టర్ అమెరికాకి పోయి అక్కడ అమెరికన్ పాస్టర్స్ కాన్ఫరెన్స్ చెప్పడం ఆ అమెరికన్ పాస్టర్స్ ప్రపంచానికి అంతా పోయి రుద్దిన్ ఈ యతబ సంఘం బోధ ఒకటి ప్రపంచానికి పులుపు తీసుకొచ్చిందే అమెరికన్ పాస్టర్స్ అమెరికన్ పాస్టర్స్ ఎవరు పులుపు తీసుకొచ్చారంటే ఐర్లాండ్ నుంచి ఇంగ్లాండ్ ఇంగ్లాండ్ నుంచి అమెరికా అమెరికా నుంచి కఠిన దేశాలకు అంతా సంక్రమించింది అది అది విస్తరించింది పాపం అట్లా పులిసి దొరిపోతుంది మృతనది అట్లా దొరికిపోతుంది అబద్ద బోధ ప్రపంచం అంతటా అట్లా దొరిపోతుంది వాటి నీ బాధ్యత నువ్వు ఖండించాల వాడు ఏం చేస్తాడంటే నీతో సంభాషిస్తూ ఇగో ఇక్కడ ఉంది అంటాడు ఒక హక్కు తీస్తాడు ఒక వాక్యం ముక్క తీస్తాడు ఈ ముక్క చూసి ఇక్కడ ఉంది అంటాడు నువ్వు ఇది తప్పు ఇది ఆ కాంటెక్స్ట్ కాదు ఇది వ్యవస్థ ఆ పరిస్థితి వేరే ఆయన చెప్పిన వాక్యాన్ని స్థితి ఇది అని నువ్వు వాడు ఒప్పుకోడు ఒప్పుకోకుండా ఇంటికి పోయించాడు రాత్రంతా వెతుకుతాడు బైబుల్ ప్రభ్వా ఆ బ్రదర్కి నేను ఎట్లా చెప్పాలి ప్రభావా ఎత్తమైన సంఘము నిజంగా జరుగుతుందని నేను ఎట్లా నచ్చని చెప్పాలి ప్రభావా అని రాత్రంతా వాడు ప్రయాసపడతా ఉంటాడు అంటే అబద్ధాన్ని నిజంగా మార్చడం కొరకు వాడు ప్రార్థన చేస్తూ ఉంటాడు దాని తర్వాత సైతాను వాడిని బలహీనతను గమనించి వానికి ఇంకో అత్కులు ఇస్తాయి కొన్ని అతకులు మళ్ళీ నెక్స్ట్ డే వచ్చి నీ మీద కొన్ని అతుకులు ఉపయోగిస్తాడు అట్లా వాడి జీవితం అంతా అత్కులతోనే ఉంటుంది ఆ రీతిగా వాడు మోసపోయింది కాక అనేకలను మోసగిస్తూ ఉంటాడు కాబట్టి నీ బాధ్యత ఏంటంటే ప్రేమతో ఖండించడం నేర్చుకోవాలి వాడు వాడిలో కఠినత్వం ఉంటది ద్వేషం ఉంటుంది ఎందుకంటే వాడు జిడ్డు మనిషి వాడు మారాడు ఎందుకంటే వాడు పట్టుకున్నదే కరెక్ట్ అనుకుంటున్నాడు కానీ వానికి నువ్వు అది చూపించినా కూడా వాడు దాన్ని స్వీకరించే ఉంటాడు ఎందుకంటే వాడి మైండ్ ఆల్రెడీ మోల్డెడ్ వాడు ముద్రించి మార్క్ చేయబడింది అంతే కాబట్టి వాడు దాన్ని స్వీకరించలేడు కాబట్టి వాడిని ప్రేమతోనే ఉజ్జగిస్తూ వానికి ఎక్కువ టైం స్పెండ్ చేసి సరే నీకు స్వార్థం ఏం లేదు వానికి ఎట్లన్నా దాన్ని నచ్చ చెప్పాలా అన్న ప్రయాసంతో నువ్వు నీ టైం పెడతా ఉంటావు సరే వాడు వినకపోతే ఏమన్నాడు మార్క్ అండ్ డివైడ్ అన్న ఉంది వాక్యం అటువంటి వాళ్ళు స్వీకరించకపోతే వాళ్ళని ముద్రించేసి వదిలేసేవాని అంటే నువ్వు కాదు ముద్రించేది కాదు రవ్వే ముద్రిస్తాడు బట్ వాళ్ళని మట్టుకు నువ్వు విడిచిపెట్టేయాలి ఎందుకంటే వాళ్ళు వినరు ఏ స్ట్రో విన్నరా శాస్త్రంలో పరిశేలు బాహాటంగా తృణీకరించు కదా కాబట్టి వాళ్ళు వినరు దాన్ని కూడా ఆయన ఎవనస్తాడు ఎవరైనా మనం వాడు విన్నాడా వాడు దుఃఖంతో నీకు నీకు ఒకటి కొద్దిగా ఉంది అంటే ఏమిటి ప్రభు అంటే నీకున్న ఆస్తి అంతా పెద్దలకు ఇచ్చేసి నన్ను వెంబడించడాడు అసలైంది అది అన్న విషని ఆయనకు చెప్పిండు అప్పుడు వాడు ఏం చేసిండు బహుగా ఆస్తి గలవాడు కాబట్టి ఎంతో దుఃఖంతో వాపస్ వెళ్ళిపోయిండు అనుంది తిరిగి తన ఇంటి ముఖం పట్టిండు వాక్యం అప్పుడు అంటాడు ఒంటే దొరుట సులభము గాని ధనికుడు ధనవంతుడు పర్లోక రాజ్యంలో ప్రవేశించట దుర్లభం దుర్లభం అంటాడు ఎందుకంటే వాడి హృదయం అంతా ఎక్కడుంది ప్రభు మీద లేదు బయటికి ఆచారబద్ధంగా ఉంది పరిశుద్ధంగా కనిపించేటట్టుంది నీతిమంతుడు శుద్ధీకరణ పొద్దున్నేస్తే శుద్ధీకరణ అంతా శుద్ధి అన్ని ఆచారాలు బాగుంటాయి దశమ భాగంలు ఇస్తాడు పుదినాలో సోంపులో చిలకరలు అన్నిట్లో దశమ భాగములు ఇస్తాడు వాడు అంటే మనుషులు చూపించుకోవాలి ప్రతి దాంట్లో ఎంత న్యాయంగా విధేయతంగా కన్ ఉన్నాననేసి చూపించడం అంతే చూపించుకోవడం అంతేగాని వాడు నిజంగా వెంబడించడు మన జీవితాలు కూడా యుగ అట్లనే ఉంటాయి కాబట్టి మనము ఏం చేయాలా వాటిని ఖండించాలా వాటిలో మనము పాలువారం కాకుండా వాటిని ఖండించాలా మనము దేన్ని దేన్ని వెంబడించాలా మంచితనము నీతి సత్యము వీటిని అపరిమితంగా మనం స్వీకరించాలా వాటిని వాటిని వెంబడించాలా వాటిని అనుసరించాలా కాబట్టి మీ గ్రంథము ఆరో అధ్యాయంలో కూడా మనం ఈ విషయాలే జ్ఞాపకం చేస్తున్నాం ఇస్పదలు చీకటి సంబంధులుగా తయారైనారన్న విషయం మీ దేవుడు జ్ఞాపకాన్ని చేస్తున్నాడు మీ కతో మాట్లాడితే ఏమంటున్నాడు యహోవ మాట ఆలకించడు ఆరవ అధ్యాయము మధురివశం నీవు మీ అంటున్నాడు నీవు వచ్చి పర్వతములకు సాక్ష్యము పెట్టి వ్యాజమాడము కొండలకు నీ స్వరము వినబడిమ్ము కాబట్టి పర్వతంలో కొండలంటే క్రైస్తవ సంఘానికి సాదృశ్యం తేడా ఏందంటే ఒకటి పెద్దది ఒకటి చిన్నది అంతే కొండలు పెద్దనా పర్వతాలు పెద్దనా పర్వతాలు కదా కొండలు చిన్న చిన్నవి కాబట్టి నువ్వు చిన్న పెద్ద సంఘాలు అట్లేం లేదు అందరితో దేవుడు వ్యాజం అన్న విషయాన్ని ఇక్కడ చెప్తున్నాడు తన జనముల మీద యోహో వాకు కలదు ఆయన ఇస్రైల మీద వ్యాజ్యం కాబట్టి ఆయనకి వ్యాజ్యం ఏందా వ్యాజ్యం నేను అనేక పర్యాలు మిమ్మల్ని కాపాడుతూ వచ్చిన ఐగుప్తుల నుంచి మిమ్మల్ని బయట తీసుకొచ్చిన మోయాబు రాజు అయిన బారాకు నుంచి మిమ్మల్ని బాలాకు నుంచి మిమ్మల్ని కాపాడినా బీలాము మిమ్మల్ని శపించడానికి ప్రయత్నించినప్పుడు మీ మీదకి శాపం రానికుండా నేను కాపాడినా ఆయన శపించడానికి ప్రయత్నించినప్పుడల్లా నేను మీదకి ఆశ్రదట్టు చేసిన అయిన గానీ మీరు నాకు ఎందుకు తిరుగుబాటుతనం చేసిండ్రు అని అక్కడ మాట్లాడుతున్నాడు దాని తర్వాత ఏమంటు నేను మీకు చేసిన అద్భుత క్రియలన్నింటినీ జ్ఞాపకం చేసుకునుడి అని ఐదవ వచ్చినప్పుడు చివరి భాగంలో జ్ఞాపకం చేస్తున్నాడు మనసునకు తెచ్చుకొనుడి నేను మీకు చేసిన అద్భుతాలని మనసునకు తెచ్చుకొనుడి నేను మిమ్మల్ని కాపాడిన వాటిని మనసుకు తెచ్చుకొనుడి మనం ఇవి మనసుకు తెచ్చుకోవాలా ఆయన మనల్ని కాచి కాపాడిన వాటిని మనం మనసుకు తెచ్చుకోవాలా ఆయనకి ప్రీతికరమైనది అడుగడుగున్నావు ప్రవ్వా నువ్వు నన్ను కాపాడినావు ఇంతకాలం ఉదయం నుంచి సాయంత్రం వరకు ప్రవ్వా ఏ యాక్సిడెంట్ కానియకుండా నన్ను నువ్వు నడిపించిన ప్రవ్వా మోటార్ సైకిల్స్ కి ప్రాబ్లమ్స్ లేకుండా యాక్సిడెంట్స్ కానివ్వకుండా ఎటువంటి సమస్యలు లేకుండా నన్ను కాపాడుతూ నడిపించిన ప్రవ్వా అని మనం ప్రతిక్షణం మనకి కృతజ్ఞత సమర్పించాలి ఆయనకి అది కదా చాలా ఇష్టం మన నుంచి ఏమంటున్నాడు ఆయన మన నుంచి ఏం కోరతలేడు రక్షణ పొందిన మనమందరము మన జిహ్వా ఫలాన్ని సమర్పించాలని వాక్యం చూస్తాం మనం అంటే జిహ్వా అంటే జిహ్వా అంటే నాలుగ జిహ్వా ఫలం అంటే స్థుతి అర్పణ కృతజ్ఞత భావము ఆయనకు మనం సమర్పించాలా ఆయన కోరింది మన నుంచి అదొకటే కనికరమైన హృదయము జీహోఫలం కనికరము నీ హృదయంలో ఉండాలా కృతజ్ఞత భావము నీ పెద్దముల మీద ఉండాలా ఈ రెండే మనల నుంచి ఆయన కోరింది కదా ఆయన అంతకంటే ఏ ఏం కోరిన మీ నుంచి అంటున్నాడు అయితే ఇసల్పాడు నాకు మాకన్ని జ్ఞాపకం కానీ ఇప్పుడు నేను మీకు ఏమి ఇవ్వాలా ఇసల్పాలు ప్రభుత్వం మాట్లాడుతున్నారు మెంటల్లో చూడండి ఏమి తీసుకొని వచ్చి మేను యహోవాను దర్శితును ఏమి తీసుకుని వచ్చి మహోన్నతులైన దేవుని సన్నిధిని నమస్కారము చేతును ఏం తీసుకొని రావాలా నీకేమివ్వాలా ప్రభు ఆ ప్రవర్తనతో మాట్లాడుతున్నారు మేము ఏం తీసుకొని రావాలా దేవుని దగ్గరికి అప్పుడు పాస్టర్ ఏమంటారు తెలుసా ఏమంటారు చెప్పండి పాస్టర్స్ ఈరోజు నువ్వు పద దశభాగం ఇస్తున్నావా ఆ ఇస్తున్నాను మీ ఇంట్లో ఇంకెంతమంది పని చేస్తున్నారు వాళ్ళ దశభాగాలు ఏం చేసినావు అవన్నీ తీసుకోండి రా ఇస్తున్నావా అవన్నీ ఇస్తున్నాను ఇంకేమి ఇస్తలేవు నువ్వు ఆదివారం పూట రెగ్యులర్గా చర్చికి వస్తున్నావా ఈ ప్రశ్న కచ్చితంగా అడుగుతారు పాస్టర్స్ నువ్వు ఆదివారం పూట రెగ్యులర్ నీ పిల్లలు రెగ్యులర్గా వస్తలేరు చర్చికి ఆదివారం పూట ఇవి ఇట్లాంటివన్నీ బారాలు పెడతారు వాళ్ళు ఏం అయ్యారు మన వీపుల మీద పెడతారు వాళ్ళు ప్రవే చెప్పింది ఆ విషయం దహన బలులను ఏడాది దూడలను అర్పించి దర్శిస్తున్నా వేల కొలది పొట్టేళ్లను వేల నదులంతా విస్తరమైన తైలమును ఆయనకు సంతోషము కలగజైన ఆయన ఇవి ఎప్పుడు కూరలేదు ఇవి ఎప్పుడు ఆయన అడగలేదు నా అతిక్రమం అంటే నా పాపం నా పాప క్షమాపణ కొరకు నా జ్యేష్ఠ పుత్రుని నేను ఇన ఇక్కడే తెలిసిపోతుంది వాళ్ళు తన వారి దేశ జ్యేష్ఠ పుత్రులను బలి దేవతకి బలిగా అర్పించారు నేను కొంతకాలం కింద మీకు అవన్నీ చూపించిన చరిత్రలో ఇషాల్పదలు కణానీయులు అర్పించినట్లు మోయాబీలు కణానీయులు వీళ్ళు ఆ రీతిగా అర్పించారు వాళ్ళ పిల్లల్ని బయలుదేవతకి ఆ రీతిగా అర్పించారు ఆ కంచు విగ్రహం అది బయలుదేవత కంచు విగ్రహము అది దాని కాళ్ళ కింద మంట పెడితే ఆ కంచు త్వరగా వేడైతుంది వేడై ఎర్రగా ఉంటుంది అది ఆ విగ్రహం ప్రజలంతా దప్పులు కొట్టుకుంటా చప్పళ్ళు చేసుకుంటా అరుచుకుంటా శబ్దాలు చేసుకుంటా ఆ దానికి పూజించేటోళ్ళు అయితే వారి జ్యేష్ట పుత్రుని తీసుకుపోయి దాని చేతులు ఎర్రగా మండుతా ఉంటే ఆ చేతుల మీద పెట్టేటోళ్ళు చేతుల మీద పెడితే ఆ పిల్లలు భయంకరంగా ఏడుస్తారు కదా పసిపిల్లలు ముందే మనమే దాన్ని పట్టుకోలేము ఆ పసిపిల్లలని దాని చేతుల మీద బొమ్మ చేతుల మీద పెడితే అది ఎర్రగా మండుతున్న కంచు కంచు ఎర్రగా మండితే క్షణంలో పిల్లలు మాడిపోరా ఆ అరుపులు పిల్లలు అరుస్తా ఉంటే ఆ అరుపులు విననీయకుండా వాళ్ళ కఠిన హృదయం కావాలి అందుకే డప్పులు ఎక్కువ ఈ రోజు కూడా అంతే నాకు ఎందుకో చర్చలలో అట్లా శబ్దాలు కొడుతుంటే ఆత్మ దిగి వస్తుందా అట్లా కొడితే అట్లా శబ్దాలతో గంభీరంగా పాటలు సరే గంభీరమైన తలంలో తానే స్థుతించాల కరెక్ట్ అవన్నీ మంచిగా ఉంది కానీ ఆ రీతికి కొడితే పరిశుధాత్మ వస్తుందా ఆ రీతికి ఉంది ప్రకటన రోజు బోధన గంభీరంగా ఉద్యీవంతో అరుచుకుంటా చప్పట్లు కొట్టుకుంటూ అరుసుకుంటా వస్తే పరిశుధాత్మ వస్తుంటే నేను ఒంటరిగా నా రూమ్ కూర్చొని ప్రార్థన చేస్తే పరశురాత్మ రాదా చప్పట్లు కొడితేనే వస్తుందా డప్పులు కొడితేనే వస్తుందా గిటార్స్ కొడితేనే ఫుల్ వాల్యూమ్ పెడితేనే పరిశుభ్రమ వస్తుందా ఇది ఆశ్చర్యం కురింది నా జ్ఞానం కూడా బోధ ఇవి మానవ తలంపులు నేను చెప్పాడు అది మానవ తలంపులతో ఆయన నువ్వు ఆయన కలిగిన మనసు అవసరం అప్పుడే నువ్వు తెలిసిన దానిని ఆరాధిస్తావు లేకుంటే సమరస్థితితో అన్నాడు ప్రభు అమ్మా మీరు తెలియని దాన్ని ఆరాధిస్తున్నారమ్మా మేం మట్టుకు తెలిసిన దాన్ని ఆరాధిస్తున్నాం అంటే ప్రభు తెలుసు ఆరాధన అనేది ఏందో ఆయన ఆరాధించేది ఆత్మతోను సత్యంతోనే ఆరాధించాలా అక్కడ శబ్దాలు ఎక్కడ ఉన్నాయి శబ్దం అనేది శారీరకమైంది బట్ నువ్వు ఆయన స్థుతిస్తప్పుడు నీ శబ్దాలు ఉంటే నీ మైండ్ అంతా డిస్టర్బ్ అయిపోతుంది యోగా ఎందుకు చేయొద్దు అంటే దానికి జవాబు ఇక్కడే ఉంది నువ్వు యోగా చేసినప్పుడు నీ మైండ్ ని మొత్తం బ్రేక్ చేసేస్తావు నువ్వు నీ మైండ్ని దేన్ను ఒక దాని మీద కేంద్రీకరించుకొని నువ్వు దాన్ని జపం చేస్తావుంటే నీ మైండ్ థాట్ ప్రాసెస్ అన్ని బ్రేక్ అయిపోతాయి నువ్వు ఆయనని సేవించలేవు అటువంటి మైండ్తో అందుకే మనకు అది అవసరం లేదు అది క్రైస్తవ జీవితానికి విరోధం అది ఆయన నీకు మనసుని ఎందుకు ఇచ్చిండు హృదయాన్ని ఎందుకు ఇచ్చిండు రుచి చూచి ఆయన తెలుసుకోవడం కొరకు దాన్ని బ్రేక్ చేసుకోమని కాదు కాబట్టి మనం అటువంటి వాటర్లో పోవద్దు ఎందుకంటే వీళ్ళ ప్రార్థన కూడా అదే రైతు ఉంది నా అతిక్రమం నా జ్యేష్ఠ పుత్రుని ఇత్తున వాళ్ళు అట్లా ఇక్కడ పాట పాడుతున్నావు నా జ్యేష్ఠ నీకు ఇవ్వాలనా వేల నదులంత విస్తరతలము నీకు ఇచ్చిన చాలునా గర్భఫలమైన నా జ్యేష్ఠ నీకు ఇచ్చిన తగునా అన్ను పాట పాడుతున్నావు కానీ వాళ్ళు అక్కడ ఆ రోజు ఇష్టం ఆ రీతిగా ఎందుకు పాడుతున్నారంటే ఎందుకు చెప్తున్నారంటే ఆ రీతికి వాళ్ళు వాళ్ళ దేవతలకి అనే దేవతలకి అట్లా అర్పించారు కణనీలు అర్పించిండ్రు తిని అర్పించరు అది చరిత్రలో వస్తనే ఉంది అట్లా ఎన్నో దేశాలకు అది కొన్ని వేల సంవత్సరాల నుంచి సంక్రమిస్తూ ఉంది ఆ ఆచారం పిల్లల్ని దాటించు అంటే అర్థం అదే సరే ఈ కూడా పిల్లలు అగ్ని దాటుకుంటూ పోతారు కదా మన సిటీ లాగా ఉంటారు సరే అది ఒక మతానికి సంబంధించిన మనం అందులో పాళివారం కాళానికి వీల్లేదు దాని మీద దాటుకుంటా పోతారు ఉత్త కాళ్ళతో నడుచుకుంటూ పోతారు అగ్నిమిత్య ఇవన్నీ మనకు ఆ రోజు నుంచి వస్తున్నాయి ఇక్కడ ఈ రోజు వరకు కూడా వస్తున్నాయి సరే వాటి నుంచి మన మీద ఆశ్రపోతాం వాడు ఎట్లా నడుస్తున్నాడు అంటే ఖచ్చితంగా దేవుని కార్యం అనుకుంటాం అది దేవుని కార్యం కానే కాదు వారి దేవతలకు వారు చేసినట్లు మీ దేవునికి మీరు చేయకూడదు కానీ వీళ్ళు ఇట్లా చేసినారు కాబట్టి వీళ్ళంటున్నారు నా గర్భఫలాన్ని ఆయనకి సమర్పించాలనా ఆయన అబ్రహము అర్పిస్తేనే తీసుకోలేదు ఇసాకుని అర్పిస్తే తీసుకుండా వద్దు వద్దు చిన్నవాడిని ఎందుకంటే మనవ బలి ఆయన స్వీకరించాడు సరే నువ్వు అని వచ్చి మానవలిని స్వీకరించకపోతే మళ్ళీ ఆయన శరీరం ధరించొచ్చింది కదా మళ్ళీ ఆయన బలి స్వీకరించి ఆయన భార్య భర్తల కలయికతో పుట్టినవాడు కాదు ఆయన పరిశుద్ధాత్మ చేత కన్యమరిలో గర్భము చెందినప్పుడు పరిశుద్ధాత్మ వలన పుట్టినవాడు కాబట్టి ఆయన మనిషిలాగా శరీరాన్ని ధరించినవాడు కాని ఆయన సంపూర్ణంగా అదృశ్య దేవుని స్వరూపం అని పావులు ఎందుకు జ్ఞాపకం చేసిందంటే కొంతకాలానికి మనుషులు ఈ రీతిగా అన్ని మీరు ఉంటారు మన వాని వాళ్ళ సేవలో సేవ జీవితంలో నువ్వు అనేక ప్రాంతాల పోతే అప్పుడు ఎట్లా ఎదుర్కొంటావుడు ఖచ్చితంగా ఇవన్నీ తోడుతూ ఉంటాడు కాబట్టి వారి దేవతలకు వారు చేసినట్లు మనం ఆ రీతిగా చేయడానికి వీల్లేదు అప్పుడు ప్రభు ఏమంటుండో చూడండి నా పాప పరిహారమునకై నా గర్భఫలమును నేను ఎత్తున నా అతిక్రమ నిమిత్తమై జ్యేష్ఠ పుత్రిని నా పాప పరిహారమై నా గర్భఫలం నేను అంటే నా పిల్లల్ని నేను చంపాలనా వాళ్ళు ఆ రోజు చేసిండ్రు కాబట్టి ఆ రీతిగా మేము చేయాలంటే ప్రభు ఏమంటుండే తెలుసా మనుషుడా ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడి ఉన్నది ఎప్పుడు ఉన్నది అబ్రాహ్మ కాలంలో తెలియజేయబడింది మోషే కాలంలోనే తెలియజేయబడింది ఏది ఉత్తమమో ఆల్రెడీ నీకు తెలియజేయబడింది అని చెప్తున్నాడు నీ కొత్తగా పోయి వాందేర విందర నేర్చుకునేది కాదు మన బలైన అదే మనం వాణి చూసి వీణి చూసి నేర్చుకుంటా ఉంటాం కానీ ఏమి ఉత్తమమో ఏది పర్ఫెక్టో ఉత్తమం అంటే పర్ఫెక్ట్ సంపూర్ణత ఏది కరెక్ట్ అనేదో అది నీకు తెలియజేయబడి ఉన్నది ఏందది న్యాయంగా కనికరమును ప్రేమించటయు దీన మనసు కలిగి నీ దేవునిలా ప్రవర్తించటయు ఈ మూడు ఆయన కోరుకుంది మన నుంచి న్యాయంగా ప్రేమించాలా న్యాయంగా నడుచుకోనాలా కనికరమును ప్రేమించాలా దీన మనసు కలిగి ఉండాలా ఆయన ఆయన సన్నిధిలో మనుషులకు కనిపించేటట్లు కాదు ఈ విషయం బాగా అర్థం చేసుకోండి క్రైస్తవ జీవితంలో మనుషులకు ఎదుట కనిపించటట్లు మనం జీవిస్తూ ఉంటాం కానీ ఈ వాక్యం ఏమంటుందంటే ఆయన సన్నిధిలో ఇంతే కదా యహోవా నిన్ను ఈ మూడు కదా ప్రభు అడుగుతున్నాడు ఈ మూడు కాకుండా మీరు ఏం చేస్తున్నారు చూడండి చీకటి క్రియలు మీలో కనిపిస్తున్నాయి ఇందాక చూసిన విషయం కూడా అదే కదా ఎఫ్ఎస్ రాష్ట్ర పత్రిక ఆలకించుడి యహోవా పఠనం నకు ప్రకటన చేయిచున్నాడు గలవాడు నీ నామము లక్ష్యపెట్టును జ్ఞానము గలవాడు నీ నామమును లక్ష పెట్టును శిక్షను గూర్చిన వార్తను శిక్షను నిర్ణయించిన వాణిని గూర్చిన వార్తను ఆలకించుడి ఎవరు ఆ శిక్ష పెట్టడిది ప్రభువే చివరికాన విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు యుగ సమాప్తి నండు శిక్ష విధించేవాడు అతనే ఎందుకు అన్యాయము చేయి వారి ఇండ్లలో అన్యాయము చేత సంపాదించిన సత్తులను ఈ విషయం బాగా అర్థం చేసుకోండి పోయినవరం కూడా మనం ధ్యానించినాం మనం అన్యాయంగా మన ఇంట్లో ఏ వస్తువు తీసుకొని రాకూడదు ఎందుకంటే ప్రాణ గ్రంథంలో మనం ఎన్నిసార్లు ఈ విషయం జ్ఞాపకం చేసినాం లక్ష నలభై నాలుగు వేల సంబంధించిన విషయాలు రెండు ముఖ్యమైన గుణగణాలు వీరు అనిధ్యులు రెండవది వీరి నోటా ఏ అబద్దం లేదు ఈ రెండు విషయాలు బాగా తీసుకోవాలి నీ మీద ఎటువంటి నింద ఉండడానికి వీల్లేదు దుష్టుని కి అవకాశం ఇవ్వద్దు అంటే ఎంత జాగ్రత్తగా పరిశీలించుకుంటే జీవించాలి అందుకే ఎఫ్ఎస్ రాష్ట్ర వాక్యం మనం ఈరోజు చూస్తున్నాం దీర్ఘంగా హైదరాబాద్ లేని వాక్యం నీ ఎటువంటి నింద రానియకుండా వాడి దివారాధనలు మన సహోదరుల మీద దేవుని సన్నిధిలో నిందలు మోపుతున్నాడు అని ప్రాణంలో చూసిన వాక్యం వాడు నిందలు మన మీద మోపన్ మనం జాగ్రత్తలు ఇంత పేపర్ కానీ ఇంత పిన్ను కానీ మనం తెచ్చిపెట్టుకోకూడదు నీ పొరుగువానిది ఏది ఆశించకూడదు అందుకే పద్యాగలు చాలా ప్రాముఖ్యమైనవి నీ పొరుగు ఏది ఆశించకూడదు నీ ఆఫీస్ నుంచి ఏ వస్తువులు ఏది తెచ్చుకోకూడదు ఒకవేళ తెచ్చుకుంటే మీరు వాటిని వాపస్ పోయి ఇచ్చేసేయాలా నీ చుట్టాల గానీ ఏవడన కానీ వానికెళ్ళి ఏ వస్తువులు తీసుకొచ్చినా అవి వాపస్ పోయి ఇచ్చేయాలా నీకు స్వసత రాదు లేకపోతే నీలో బలహీనతలు ఉండిపోతాయి ఎందుకు నాకు ఈ బలహీనత అంటే ఆయన కృప నీ మీద పోతుంది ఆయన కృపలను నువ్వు ఉండాలంటే ఈ వాక్యాన్ని ప్రకటనట్లు జీవించాలన్యాయం చేయవారి ఎండలో అన్యాయం చేత సంపాదించిన సత్తులను చిన్నదానిగా చేయబడిన హేయమైన కొలయు అంటే అదేమంటారు త్రాసు కదా తప్పు త్రాసు తప్పు రాళ్లు గల సంచి ఉంచుకొని నేను పవిత్రుడు అగుదునా బాగా అర్థం చేసుకోండు ఆయన పరిశుద్ధుడు కాబట్టి మనం కూడా పరిశుద్ధంగా ఉండాలంటే కొత్తగా నేను పరిశుద్ధిని ప్రభు నన్ను పరిశుద్ధంగా అంటే సరిపోదు క్రియారూపకంగా మనము పరిశుద్ధంగా తయారు కావాలా ఇక్కడ ఉంది జవాబు చూడండి తప్పు అంటే అన్యాయం తప్పు త్రాసు అంటే నిజంగా నువ్వు నువ్వు బిజినెస్ చేసినవి కాదు నువ్వు ఏదో త్రాసు పెట్టి అండ్ తప్పు రాయిబెట్టి ఇక్కడ కొంత మాల్ చీట్ చేయడం ఇట్లాంటిది కాదు తప్పు త్రాసు అంటే అర్థం ఏంటంటే అన్యాయంగా జీవించడం బ్యాలెన్స్ లేదు నీ జీవితంలో అంటే యథార్థత లేదు అనే విషయం జ్ఞాపకం చేసినప్పుడు తప్పు త్రాసు తప్పు రాళ్లు అంటే మోసం మోసగించడం మోసగించి సంపాదించ లోకంలో ధనికులు అందరూ అట్లా సంపాదించిన మోసగించి సంపాదించిన నేను అనొచ్చు వాడు కష్టపడండు కష్టపడచ్చు మీరు వాడు కష్టపడండు ఎందుకు వరకు కష్టపడేండు డబ్బు సంపాదించడం కష్టపడి కరెక్టే బట్ విధానాలు స్ట్రెయిట్ విధానాలా తప్పుడు మార్గాల నువ్వు అనొచ్చు స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసి స్టాక్ మార్కెట్ విధానమే మోసంతో కూడిన విధానం సరే వాటి గురించి మనం అంత దీర్ఘంగా ధర్నించం కానీ ఈ లోకంలో స్ట్రైట్ గా సంపాదించడం చాలా కష్టం థర్టీ డేస్ కష్టపడితేనే నీకు తెలుసు ముప్పై రోజుల తర్వాత వచ్చే జీతమే నీకు చెప్తుంది నువ్వు ఎంత కష్టపడితే నీకు జీతం వచ్చిందని నీకు ముప్పై రోజుల ముందు వచ్చే ముప్పై రోజుల తర్వాత వచ్చిన జీతం లేక వారానికి ఒకసారి మన దేశంలో కొన్ని ఉద్యోగాలలో వారానికి జీతం ఇస్తారు వారానికి జీతం వస్తుంది వారం తర్వాత వారం కష్టపడితేనే నీకు జీతం వచ్చింది దానికి ముందైతే రాదు కదా కొంతమంది నాతో ఉంటారు థర్టీ డేస్ కష్టపడితే వచ్చిన జీతము వారానికి ఒకరో వారానికి వస్తే ఎంత బాగుంటుంది ధనికులు కదా మనుషులు మనవ బలైనత ఎక్కడుందో చూడండి కాబట్టి తప్పు త్రాసు అంటే అన్యాయంగా జీవించడం అని అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు నువ్వు ఎవరికన్నా సరే మీరు బిజినెస్లో ఉండొచ్చు లేక మీరు ఇంకేదైనా పని చేయొచ్చు పని చేసి వాళ్ళ దగ్గరికి వెళ్ళి సంపాదించుకోవచ్చు న్యాయంగా జయించడం ఎందుకంటే నేను ఆ ఫీల్డ్లో ఉన్న కాబట్టి నేను చెప్తున్నాను దానికి చాలా మంది పేదవాళ్ళు ఉంటారు పని కొరకు ధనికులు కూడా వస్తూ ఉంటారు సరే వాడు ధనికుడు కాబట్టి వానికి నేను ఎక్కువ బిల్ అయ్యాలనా ఇల్ లోక విధానం కదా నాకు కూడా మైండ్ వస్తుంటుంది కానీ అంతగానో డబ్బు నా నాకు తెలుసు నా విలువ ఇంతే నా పనికి విలువ ఇంతే ఇంతకంటే నేను ఎక్కువ ఇవ్వద్దు కదా ఒక పాస్టర్ ఒక కేసు పంపించిన ఆకి ఆయన సంవత్సరం నుంచి కష్టాలలో ఉన్నాడు ఎవ్వరు సాయం చేలేదు నా ఎక్కడికి వచ్చిండు ఆఫీస్కి వచ్చి కూర్చుండు అసలు మాట్లాడి కూడా వచ్చలేదు వయసు దాటిపోతుంది జగం లేదు ఆయన చదువులు ముగించలేదు ఫెయిల్ అయిండు వచ్చిన ఆయారికి ఎవరు పాస్టర్ ని వ్యక్తి దగ్గరికి పోతేనే నువ్వు పాస్ అవుతావు ఇంకా వేరే మార్గం లేదు నీకంటే సరే నేనేం చేసిన న్యాయంగానే సరే ఈ వాక్యాలు చెప్తున్నాం కాబట్టి న్యాయంగానే బిల్ చేయాలి కదా ఆ పాస్ అన్నాడు ఆయనకి ఉద్యోగమే లేదు ఇద్దరు పిల్లలు కష్టపడి జీవిస్తున్నాడు అంతా ఇచ్చుకోలేడు నేనే మళ్ళీ నాకు చెప్పచ్చు కదా నాకు ముందే చెప్పచ్చు కదా నేనేమో నేను నీతి మంత్రులను మీకు చెప్పడం చెప్తలేను ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నా నేను ఏదో గొప్ప పని చేసిన అనేసి మీరు నేను చెప్తాను నీకు ఈ విషయం విధానాలు చెప్తున్నాను ఎందుకంటే మనం ఆ రీతిగా జీవించకపోతే ఆయన ఆయన ఆయన కుమారులాగా మనం ఎట్లా ఉండగలం మీ లోకంలో మీ తరలోకం నిన్ను బట్టి సంతోషించాలి మిమ్మల్ని బట్టి సంతోషించాలని వాక్యం ఉంది ఎట్లా సంతోషిస్తాడు సో నాకు తెలుసు ఆ పరీక్ష ఒక పెద్ద ఆఫీసర్ అవుతాడు దాని తర్వాత ఆయనకి లక్షల జీతం వస్తుంది ఆయన తెలుసు అది ఇట్లా ఆలోచించాలినా నీకు దీని తర్వాత లక్షల లక్షల జీతం వస్తుంది కదా ముప్పై ఐదు కదా నువ్వు అందించా నేను ఆ దశలో తను ఇవలేని స్థితిలో ఉన్నాడు సరే ఫైవ్ థౌసండ్ కి ఆయన వర్క్ ముగించిన ఎక్కడ ముప్పై ఐదు వేలు ఎక్కడ ఫైవ్ థౌసండ్ రూపీస్ లెక్కుందా బట్ నేను ఒక మాట చెప్పిన మేం కూడా మీ పాసర్ ఎట్లా మిమ్మల్ని మా పంపించు మేము కూడా సేవలో ఉంటాము అనేక ప్రాంతాల్లో పోతుంటాము అనాథ ఆశ్రమాలు ఉన్నాయి మాకు వాటికి కూడా మేము సపోర్ట్ చేస్తాం వృద్ధుల ఆశ్రమాలు మూడు ఉన్నాయి మనకి మీకు తెలుసలేదు మీకు వర్క్ ఇక్కడ కూర్చున్న మూడు హోమ్స్ ఫర్ ది ఏజ్డ్ మన ఫీల్డ్లో ఉన్నాయి మన బ్రదర్స్ ఉన్నారు అక్కడ సపోర్ట్ చేస్తాం మనం ఒక ఆర్ఫనేజ్ ఉంది ట్వంటీ ఎయిట్ చిల్డ్రన్ ఉన్నారు అక్కడ ఆడపిల్లలు మొత్తం ఆడపిల్లలేదు వాళ్ళకి సపోర్ట్ చేస్తాం మేము నా సంపాదనలో నేను కొంత తీసుకుని వస్తా మీరు ఇచ్చే కానుకలు ఇక్కడికి వస్తాయి ఇక్కడ కానుకలు ఆ కానుకలు నేను వాడుకోను ఆ కానుకలు అన్నీ ఆ పిల్లలకే పోతాయి ఫస్ట్ టైం చెప్తున్నాను చెప్పదనుకున్నా కానీ చెప్తాను ఎందుకంటే ఈ వాక్యం వచ్చింది కాబట్టి చెప్తున్నాను మనం చేయాల ఎందుకంటే మిక్కిలి అల్పులైన ఈ నా సహోదరులకు మీరు చేస్తున్నారు కాబట్టి నాకును మీరు చేసినట్టు అని అన్నాడు ప్రభు కాబట్టి ఈ విషయాలు మనం మర్చిపోదు సంవత్సరానికి రెండు రూపాయలే చాలు ఒక పాప స్కూల్లో చదువుకోవాలంటే రెండు వేల రూపాయలు ఇస్తే చాలు మీరు సరే నేను మిమ్మల్ని ఇవ్వమని చెప్తలేను మీకు తోస్తే మీరు ఇచ్చుకుంటారు లేకపోతే పర్లేదు ఫోర్స్ ఏం లేదు ఎందుకంటే అపోస్తకరంలో ఎక్కడ ఫోర్స్ లేదు ఎవరికి కలిగిన దాంట్లో వాళ్ళు కొంత ఇచ్చుకున్నారు అంతేగాని కరెక్ట్ టెన్ కరెక్ట్ ట్వంటీ అని ఎవరు చెప్పలేదు కొత్త నిబంధనలో దశమభాగం కాన్సెప్ట్ లేదు నేను ఎన్నిసార్లు రుజువు పర్చినా మన ప్రభు చెప్పలేదు పౌలు చెప్పలేదు ఏ శిష్యులు చెప్పలేదు ఎందుకంటే అది యూదులకు అది సాంఘిక చట్టం ఆత్మీయ చట్టం కాదు అది అది ధర్మశాస్త్రం కాదు అది ఒక చట్టం చట్టం ఏంటంటే లేవీలు బ్రతకాల కాబట్టి వాళ్ళకి దశమభాగం అన్నాడు అంతే ఎందుకంటే వాళ్ళకి నేను ఏ స్వాస్తం ఇవ్వలేదు పదకొండు గోత్రికులకు స్థలాలు ఇచ్చిన జగ్రఫీ డివైడ్ చేసిన దేశాన్ని ఈ భాగం నార్త్ వీనికి సౌత్ వీణి ఈస్ట్ వీనికి వెస్ట్ వానికి నార్త్ ఈస్ట్ వీనికి నార్త్ సౌత్ నార్త్ వెస్ట్ ఇట్లా అందరికి పంచండు పోతాళకు కానీ లేవీలకు ఏం స్థలం ఇవ్వలేదు యోశువ మోసి చెప్పిన దాని ప్రకారంగా ఎందుకు ఇవ్వలేదంటే వీళ్ళు దేశమంతటా విస్తరించాలా గోత్రికులకు పోయి పెళ్లిళ్ళు చేయాలా గోత్రికలు ప్రార్థనలు కుటుంబాలు నడిపించాలంటే వీడు ఒక స్థలంలో ఉంటే కాదు కాబట్టి లేవి గోత్రికులు విస్తరించాల ప్రపంచ దేశమంతట సరే అది ఆత్మీయమైన విధానం అది వాళ్ళు విస్తరించాలంటే వాళ్ళకు ఒక స్థలం ఇస్తే అక్కడే గూడు కట్టుకుంటాడు వాడు కాబట్టి విస్తరిస్తేనే వాడు అనేకలు ఇండలు పోయి వాళ్ళ ప్రార్థనాంశంలో వాడు దేవుని సరిజలో విన్నవించుకోవచ్చు యాజకుని లాగా కాబట్టి వాళ్ళు వాడు బ్రతకాల కాబట్టి మీ దశమ భాగంలో వానికి ఇవ్వండి అని చెప్పి అందుకే ఈ రోజు కూడా ఇసల్ దేశంలో దేవుని సేవకులు కదా అంటే యహోవ దేవుని శృతించే వాళ్ళు రాబాయిస్ అంటారు వాళ్ళది రాబుని మాకు తెలియని మరియా అంటది ప్రభుని కదా రబునీ అంటది అంటే ఆయన తిరిగి లేచినాక ఆయన గుర్తుపట్టదు నా ప్రభువును ఎవరో దొంగలించినారు నా ప్రభు కనిపిస్తలేడు అనేసి ఆమె ఏడుస్తా ఉంటే మరియా అని పిలిచినప్పుడు అప్పుడు ఆమె గుర్తిస్తుంది అప్పుడు రభుని అంటది అంటే ప్రభు జ్ఞాపకం గుర్తుపట్టిన కాబట్టి ఈరోజు కూడా వాళ్ళు రబ్బాబ్స్ అంటారు వాళ్ళని ఈరోజు కూడరు వాళ్ళు కానీ వాళ్ళు దశమభాగం తీసుకోరు మీకు తెలుసు ఆ విషయం ఇస్రాయల్ దేశంలో ఈ రోజు పాస్టర్స్ దశమభాగం తీసుకోరు కానీ క్రైస్తవులలో పాస్తర్ దశభోగం తీసుకుంటారు కాబట్టి వాళ్ళు పాపం జమ చేసుకుంటున్నారు సరే ఆ విషయాలు మనకు అవసరం లేదు కానీ ఇక్కడ ఏం చెప్తున్నట్టే ప్రభు తప్పు త్రాసును తప్పు రాళ్లు గల సంచి ఉంచుకొని నేను పవిత్రుడను అగుదున ఎట్టి పరిస్థితుల్లో మనం పవిత్రం కాలేదు మన ప్రభు పరిశుద్ధుడు కాబట్టి మనం పరిశుద్ధంగా ఉండాలంటే మనలో ఇటువంటి ఉండడానికి వీళ్ళేది కాబట్టి నువ్వు ఎవరి దరికి వెళ్ళినా వస్తువులు తీసుకుంటే ఇమీడియట్లీ జ్ఞాపకం చేసుకో మీ ఇల్లు పోయి వెతకండి ఈ నుంచి ఈ రోజు రాత్రి వెతకండి లేకపోతే తెల్లారి వెతకండి మర్చిపోతారు లేకుంటే డైరీలో రాసుకోండి ఒక పేపర్ మీద రాసుకొని కూడా కట్ట పెట్టుకోండి నేను ఎవరి దగ్గరికి వెళ్ళి ఏ వస్తువులు తెచ్చుకున్న అవినీతి అన్యాయం అదంతా ఆఫీస్ నుంచి ఏమైనా తెచ్చుకున్నా నా డిపార్ట్మెంట్ నా ఆఫీస్ నా టేబుల్ నాకు సంబంధించిన ఈ పేపర్స్ ఇవి నేను తీసుకొని వాడుకోవాలా అని పెట్టుకుంటున్నారా అవి అన్నీ తీసుకుపోయి వాపస్ చేసండి ఒకదాని తర్వాత క్లీన్ చేసుకోండి ఎందుకంటే మీరు ఈ రీతిగా పెట్టుకొని పవిత్రంగా ఉండలేదు మొత్తం నేను పరిశుద్ధంగా ఉపాసం ప్రార్థన చేసి గంటలు గంటలు ఉపాసం ఉంటానంటే అది నేను పవిత్ర పరచదు అది మళ్ళా మతపరమైన క్రైస్తవ జీతం కాబట్టి చూడండి పదకొండవ పన్నెండవ వచ్చిన ధనికులు ఎట్లా ధనికులు అయినారో విషయం ఇక్కడ రాయబడి చూడండి వారిలోని ఐశ్వర్యవంతులు ఎడతెగక బలాత్కారము చేదురు గొప్పోళ్ళందరూ ఎట్లా గొప్పోళ్ళైన అంటే ఎడతెగక అంటే కంటిన్యూస్ గా గ్యాప్ లేకుండా వాళ్ళు మంచం నుంచి నిద్ర నుంచి మేల్కొన్న కొలది మళ్ళా నిద్రపోయేంత వరకు ఈ వాక్యం ఉంది బైబుల్లో వాడు మంచం మీద ఇదే ఆలోచన యోచన చేస్తుంటాడంట ఎవరిని తనాలా ఎవరిని గొడ్చుకోవాలా ఎవరి దగ్గర గుంజుకోవాలా ఎప్పుడు నేను ఇల్లు నా ఇంటి మీద కప్పేపులు వేసుకోవాలా వీళ్ళిట్లా ఆలోచిస్తారు ఇల్లు కొట్టాలంటే కొన్ని జోబు కొడితే రూఫ్ వస్తుంది ఇంకొక జోబు కొడితే గోడ వస్తుంది ఇంకొకటి జోబు కొడితే డోర్స్ వస్తాయి వాళ్ళ తలం పట్లుంటది మనం అట్లా ఉండడానికి వీల్లేదు వాళ్ళకి భిన్నంగానే మన జీవిత విధానాలు ఉండాలన్న విషయాన్ని ప్రభు జ్ఞాపకం చేస్తుంది ఎందుకు ఇంత దీర్ఘంగా ఏడో వర్షం నుంచి జ్ఞాపకం చేస్తుండో మనం అర్థం తీసుకోవాలి నేను ఇది ఇచ్చి అదిచ్చి నేను అని మనుషులు అనుకుంటా ఉంటారు ఈ రోజుకి ఈ రోజు కాలానికి అంటే మన మన కాలానికి సంబంధించిన ప్రార్థన ఎట్లా తెలుసా ప్రవ్వా నాకు ఉద్యోగం వస్తే నా ఫస్ట్ శాలరీ నీకు ఇస్తాను ప్రభావా నాకు కొడుకు పుడితే వాణ్ణి పాస్టర్ చేస్తాను ప్రభావా ఈ పిచ్చి ప్రార్థనలు ఇవన్నీ చెత్త ప్రార్థనలు ఆయన ఎప్పుడు అడగలేదు అట్లా ఆయన అన్నాడు అట్లా నేను ఎప్పుడు కూడా అడగలేదు ఏది ఉత్తమో మీకు ముందుగానే తెలియపరచబడి ఉంది మీరు ఆ రీతిగా ప్రార్థించేయండి అందుకే తెలుసుకొని ఈ విషయాలు తెలుసుకునే నన్ను ప్రార్థించాలన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసింది ప్రభు అనేక పర్యాలు కానీ మనము వాటిని ఏరీతి చేస్తున్నాం చూడండి వారిలోని ఐశ్వర్యవంతులు ఎడతెగక బలాత్కారము చేదురు పఠణస్థులు అబద్దమాడుదరు కాబట్టి పట్టణం అంటే మీకు అర్థమైపోయింది పట్టణం అంటే క్రైస్తవ జీవితం ఎందుకంటే పట్టణము అంటే బిజినెస్ బిజినెస్ ఎక్కువ బిజీగా ఉంటది విషయం కాబట్టి ఈరోజు క్రైస్తవ జీవితం అంతా బిజీగా ఉంటుంది బిజినెస్ అంతా ఫటాఫట్ ఫటాఫట్ ఫటాఫట్ ఫటాఫట్ జీవితం అన్నట్టు కాబట్టి చాలా అవన్నీ అంతా చెప్పొద్దు చర్చిలో బిజినెస్ నడుస్తూ ఉంటుంది ఎక్కడ చూసినా బిజినెస్ అవి అమ్మాయి ఇవి అమ్మడం అవి అమ్మడం ఇవి అమ్మడం నిక్ బిజినెస్ కనిపిస్తూ ఉంటుంది కాబట్టి ఉపమాన రీతిగా పట్టణం అంటే క్రైస్తవ జీవితానికి సాదృశ్యం ఈ రోజు క్రైస్తవ జీతం ఎట్లుందంటే మార్కెట్ ప్లేస్ లాగా ఉంది ఒక పాస్వర్డ్ అంటే క్రైస్తవ జీవితం ఎట్లుందంటే చాపల మార్కెట్ లాగా ఉందంట అంటే మార్కెట్ ప్లేస్ లో ఎట్లుంటుంది అంత గలిబిలి అట్లా ఉందంట క్రైస్తవ సంఘం ఆయన చెప్తున్నాడు పట్టణస్తులు అబద్ధమారుదరు వారి నోటిలోని నాలుక కాపటముగా మాట్లాడను బయటికి నవ్వుతా ఉంటారు లోపలంతా మోసముంటదన్న విషయం కాబట్టి నీవు బాగుపడకుండా నేను నీ పాపములను బట్టి నిన్ను పాడు చేసి మొత్తుదును రోగాలు ఎందుకు వస్తాయి మనం మనం తెచ్చిపెట్టుకోవడమే కదా ఈ విషయం ఎంతో బాగా చెప్తున్నాడు మీరు ఆ రీతిగా అన్యాయంగా సంపాదించుకుంటున్నారు అన్యాయంగా జీవిస్తున్నారు ఎవరు జీవిస్తున్నారు ఇస్సల్ ఆత్మీయ రెఫరెన్స్ ఏంటంటే క్రైస్తవ జీవితం ఇస్సల్ క్రైస్తవ జీవితం ఈరోజు ఏ రీతికి జీవిస్తున్నారు మీ మీ పాపమును బట్టి నీవు బాగుపడకుండా అంటే ఆల్రెడీ రోగం ఉంది నువ్వు ధనికునివే గానీ దరిద్రునివి నువ్వు బయటికి మంచి కనిపిస్తున్నావు కానీ నువ్వు హృదయమంతా రోగంతో నిండి ఉన్నది కాబట్టి నీవు బాగుపడకుండా అంటే నువ్వు బాగుపడాలంటే ఏం చేయాలా నువ్వు ఇట్లా ఆలోచించాలా నువ్వు బాగుపడకుండా నువ్వు బాగుపడాలంటే ఏం చేయాలా వీటన్నింటినీ విడిచిపెట్టాలా ఈ పైన చెప్పబడిన వాటి అన్నిటిని కాబట్టి నువ్వు బాగుపడకుండా నేను నీ పాపములను బట్టి నిన్ను పాడు చేసి మొత్తును మొత్తడం అంటే రోగాలు రావడం బాగా తీసుకోండి రోగాలు ఎందుకు విస్తరించినాయి ప్రపంచం అంతటా రకరకాల వైరస్లు రకరకాల ఫ్లూ రకరకాల ఇన్ఫెక్షన్స్ ఎందుకు ప్రపంచం సరే ఇవన్నీ మనకు ఆల్రెడీ దేవుడు చూపించింది అనేక సార్లు ఐగుప్తులు కూడా కదా తెగుళ్ళు రకరకాల రోగాలు రావడం దాని తర్వాత ఇసల్ఫైలకు రోగాలు రావడం మనం చూడలేదా నొప్పుతో కూడిన గడ్డలు శరీరంలో పుట్టినాయ లేవా ఎక్కడ కొట్టినా చెప్పండి మనుషులకి గడ్డలు వచ్చినాయి శరీరం అంతా ఆ గడ్డలు భయంకరంగా నొప్పితో ఉంటే ప్రార్థన చేశారు పిలిస్తీలకి తర్వాత మందసపు పెట్టేదే కదా ఇంకా రెండు స్థలాలలో కనిపిస్తే మనకి రోగాలతో వాళ్ళ వాళ్ళ మీద రోగాలు వచ్చినప్పుడు వేల చచ్చిపోతారు కొన్ని వేల చచ్చిపోతారు పోయిన వరకు కూడా మనం చూసినాం కదా బీలాము ముగించినాక మోయాబీలకి మోయాబు రాజు అయిన బాలాకు బీలాము తప్పుడు సలహా ఇస్తాడు ఏంది నీ దేశంలో ఉన్న వ్యభిచార స్త్రీలను ఇస్రాయీల గుణారంలోకి పంపించండి అంటే ఆ పిచ్చి పాస్టర్ సోడని అట్లాంటి ఐడియాలు ఇస్తారా అట్లాంటి పిచ్చి ఐడియా ఇస్తాడు మళ్ళీ దేవుని భక్తుడని ఏ షాబు బీలాము సంతతి అని నా లైఫ్లో నేను ఎప్పుడు తెలుసుకోలేదు ఫస్ట్ టైం పోయిన వరం తెలిసిందాక బీలాము ఏషాబు సత్య నుంచి వచ్చినవాడు అనే కాబట్టి ద్వేషం ఉంది హృదయం ఎక్కడో కానీ చివరికి ఆయన మరణించినట్టు మనం చూస్తాం కదా కత్తి చెత్త పొడబడతాడు అతను ఎందుకంటే ఆయన ఇచ్చిన చెత్త ఐడియా వలన ఇరవై మంది ఇస్రాయిల్ కూలిపోతారు అవచ్చు ఎందుకంటే వాళ్ళు ఆ మోయాబు వ్యభిచారులతో వ్యభిచరించడం వ్యభిచరించి విగ్రహాలను పూజించినందుకు దేవుడు వారి మీద ఒక తెగులు పంపిస్తాడు తెగులు అంటే రోగం అదొక వైరస్ ఆ వైరస్ అక్కడ వాళ్ళని ముట్టినప్పుడు ఇరవై ఎనిమిది మంది చచ్చిపోయినారు సరే ఈ రోజు కూడా వైరస్లు ఉన్నాయి రకరకాల వైరస్లు ఉన్నాయి మన మీదికి ఆ వైరస్లు రావడంతో మనం ఏం చేయాలా నా జ్ఞాపకం ఉంది ఒక పాస్టర్ వాక్యం చెప్తుంటే నేను విన్నా ఈ సంవత్సరము రకరకాల రోగాలు రాబోతున్నాయని దేవుడు మాట్లాడుతున్నాడు కాబట్టి మనం అందరం జాగ్రత్తగా ఉండాలనేసి నేను ఆ వాక్యం విని ఇంటికి పోయి అన్ని మస్కిటో నెట్లు పెట్టేసిన ఇంట్లో మంచానికి ప్రతి మంచానికి మస్కిటో నెట్లు మస్కిటో నెట్లు లేకుండా ఎవరు పండుకోవద్దు ఈ రోజు కూడా మేము అంతే ఇప్పుడు కదా కొన్ని సమాచారం నుంచి మస్కిటో నెట్లు లేకుండా పండుకోము మేము ఈ జట్టులు మేటలు ఈ పనికిరాలు వేస్ట్ అవన్నీ కంపల్సరీ నైలాన్ మస్కిటో నెట్ ఉంటుంది దాని లోపల పండుకుంటాం మేము ఈరోజు కూడా ఎందుకంటే అది జ్ఞాపకం చేసింది ప్రభు రకరకాల రోగాలు వస్తాయని అయితే ఎవరైతే పాక్సర్ ప్రవచించిండో ఆయనకే రోగం వచ్చింది అది ఏమి రోగం చిక్కున్ రోగం వచ్చింది అది మస్కిటోస్ గరిస్తే వస్తుంది అది బట్ అది ఏ మాస్కిటో కూడా మనకు తెలియదు అలా రకరకాల మస్కిటోస్ ఉంటాయి ఒక మస్కిటో కరిస్తే మలేరియా వస్తుంది ఒక మస్కిటో కరిస్తే ఫైలేరియా వస్తుంది ఒక మస్కిటో ఘరిస్తే చిక్కున్ గునియా ఇంకేం రకరకాల వస్తాయో టైఫాయిడ్ ఎట్లా వస్తుంది నీకు తెలుసా ఎట్లా వస్తుంది ఈగల్ ద్వారా వస్తుంది ఈగలు బయట అక్కడక్కడ వాళ్తాయి ఎక్కడ టాయిలెట్ ప్లేసెస్ ఉంటే అక్కడ ఈగల్ వాలి అవి వచ్చి మనము డిన్నర్ తింటేప్పుడు రైస్ పెట్టుకుంటే రైస్ మీద వచ్చి కూర్చుంటాయి నీకు అర్థమవుతుందా ఆ అటువంటి ఆహారం తింటే టైఫాయిడ్ వస్తుంది కాబట్టి ఈగల్ రాకుండా మస్కెటోస్ రాకుండా మీరు మీరు జాగ్రత్త పడాలి ఎందుకంటే మీకు ఇవన్నీ వాక్యలు తెలుసు కదా ఏం లేనిదే ప్రభు స్వస్థపరస్తుందంటే అది నిర్లక్ష్యం ప్రభు నాతో పాటు ఉన్నాడు బ్రదర్ నాకేం కాదు అంటే నువ్వు నిర్లక్ష్యం చేస్తున్నావు నిన్ను హెచ్చరిస్తుండే అరే నువ్వు జాగ్రత్త వాళ్ళు మోయాభూ స్త్రీల దగ్గర గుండకపోయింటే ఏమయ్య ఆ ఇరవై ఎనిమిది ఎనిమిది మంది చచ్చిపోకపోయేటోళ్ళు ఆహరం వాళ్ళకి ఒక బొమ్మ చేసి ఇచ్చేది దూడని బంగారు దూడని వాళ్ళ ఆ రోజు ఏమైంది దేవుడు మొత్తిండు రోగం పట్టింది అందరు చచ్చిపోయాడు కొన్ని వేల మంది చచ్చిపోయినాడు ఇష్టం పేరులో ఎన్నిసార్లు ఆ చరిత్ర మనం చూస్తూనే ఉంటాం రోగాలు వచ్చి చచ్చిపోవడం అభిమేళకు కాలంలో జరగలేదా వాళ్ళకి రోగాలు లేవా అభిమేళక్ ఏం చేసిండు అబ్రహాము భార్య అయిన షారాఖుని చెప్పిండు అబద్దం నా చెల్లెలు అప్పుడు ఆయన తీసుకొని పోతాడు ఆయన పెళ్లి చేసుకుందాం మన అప్పుడు రాత్రి దేవుడు కళ్ళొచ్చి చెప్తాడు అన్యున్కి అదే పిచ్చోడు ఆమెను ముఠా కనీష్ ఆయన ఆల్రెడీ మ్యారీడ్ రాని అప్పుడు పొద్దున ఆ అబ్రామ్ మీదతాడు నువ్వు ఎందుకు అవ్వదని చెప్పినవని నువ్వు చేసిన పని అయిందని కాబట్టి సరే క్రైస్తవ జీవితంలో ఇవన్నీ బలహీత ఉంటే మనకి దేవుడు ఎందుకు చూపిస్తుంది అంటే మనం అట్లీస్ట్ ఆ బలహీనతల నుంచి బయట రావచ్చు కదా అందుకే ఇవి నేర్చుకుంటున్నాం మనం ఇవన్నీ ఇవి నేర్చుకొని ఆయన పరిశుద్ధుడు కాబట్టి మనం పరిశుద్ధం ఉండాలా ముఖ్యంగా డబ్బు విషయంగా స్త్రీల విషయంగా నీ సేవ జీవితంలో చాలా జాగ్రత్తగా ఉండాలా ఎందుకంటే నేను ఈ మధ్య ఒక సిస్టర్ తో చాలా కొట్లాడినా ఆమె ఒప్పుకోదు నేను ఒప్పుకుంటా ఏంది ఒక ఒక మంచి బ్రదర్ ఉండే హైదరాబాద్లో మంచి పాటలు పాడేటోడు హైదరాబాద్లో చాలా ఫేమస్ ఎక్కడ ప్రేయర్ మీటింగ్స్ అయినా ఆయన పాటలతోనే స్టార్ట్ అయ్యేది ఆయన పేరు నేను మీకు చెప్పాను పబ్లిక్లో అయితే ఆయన ఎవరో నాకు తెలియదు ఆయన వస్తా పాట తెలుసు నాకు ఆయన నాకు ఎట్లా పరిచయం నీకు చెప్తా ఆయన పాటలు పాడుతూ పబ్లిక్ మీటింగ్స్ చేస్తుంటే పబ్లిక్లో పాటలు పాడేటోడు ఆయన మంచి మంచి వాయిస్ గంభీరమైన రాగం దేవుడు ఇచ్చినానికి ఆయన స్థితించడానికి కోరు కానీ వీళ్ళ బలైనది ఇదే గంటలు గంటలు రిహార్సల్స్ చేస్తూ తనతో పాటు పాడే ఒక అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు సరే అట్లా చెప్తేనే సబు ఆ అమ్మాయి ప్రెగ్నెంట్ అయింది ఆయన ఆల్రెడీ మ్యారీడ్ ఇద్దరు పిల్లలు ఈ అమ్మాయి ప్రెగ్నెంట్ అయింది మళ్ళీ పెళ్లి చేసుకోక తప్పలేదు ఇప్పుడు రెండు కుటుంబాలు నలుగురు పిల్లలు ఆయన ఏం చేసినాడు ఉత్త పాటలు పాడి దేవుడిని స్థుతించేటాడు ఆయనకి జాబ్ లేదు ఒక స్కిల్ అంటే అసలేదు పాస్టర్స్ కి స్కిల్స్ ఉండవు నాకు తెలిసి వాడుతా దేవుని సేవలో వచ్చిన సంపాదన మీద ఆధారపడాలనుకుంటాడు అది తప్పు బైబుల్ ప్రకారంగా పావులు డేరలు గొట్టి దాన్ని అమ్ముకొని వచ్చిన పైసలతో సేవ చేసుకుంటున్నాడు నేను ఎవడి మీద కూడా భారంగా ఉండలేదు ఎవడి నుంచి నేను ఏం ఆశించలేదు అది స్టాండర్డ్ సేవా జీవితంలో కానీ మీకు ఎవరికి స్కిల్స్ లేవు మీరు ఏం నేర్చుకుంటలేరు మీరు స్కిల్స్ నేర్చుకోకపోతే ఒక బ్రదర్ నేను చెప్పిన నువ్వు ఉత్తగా ఉంటావు కదా టైం సాయంత్రం పూట ఫ్రీగా ఉంటావు కదా ఐటీఐ పోయి రేడియో మెకానిక్ టీవీ మెకానిక్ నేర్చుకో మంచి షాప్ పెట్టుకోవచ్చు కదా బతకచ్చు మస్తు డబ్బులు వస్తాయి ప్రతి ఇంట్లో టీవీలు జడిపోతూ ఉంటాయి రేడియోలు జడిపోతూ ఉంటాయి నేర్చుకోవచ్చు కదా స్కిల్ నేర్చుకోకపోతే కష్టం నువ్వు చదువులు ముగించుకోకపోతే కూడా కష్టమే రేపటి దినంనా కుటుంబంలో మనస్పర్ధలు రావచ్చు నువ్వు చదువుకోకపోతే చదుకోలేదనేసి నీ మీద నిందలు మోచు సరే కుటుంబికులు అందరూ బాగా చదువుకోవచ్చు నువ్వు చదువుకోకపోతుంది చిన్న చూపు చూస్తారు కాబట్టి ఇవన్నీ విషయాలను నువ్వు జీవించడం నేర్చుకోవాలి స్కిల్ అనేది నీకు చాలా ప్రాముఖ్యమైంది జీవితంలో అవి చాలా ప్రాముఖ్యమైంది నువ్వు ఎంత బాగా చదువుకుంటే అంత మంచి ఉద్యోగాలు ఉంటాయి అంత మధ్యగా ఉంటే మంచి జీతం ఉంటుంది ఈ రోజు వచ్చే సమస్య అంతా డబ్బుల దగ్గరే నువ్వు ఎంత భక్తిగా ఉన్నా ఎంత పవిత్రంగా ఉన్నా ఎంత ప్రార్థన ఉన్నా డబ్బులు రేకపోవడం వల్లనే నీకు వస్తే సమస్యలు భారవర్తలకి మనస్పర్ధలు అక్కడి నుంచే స్టార్ట్ అయితాయి వాడంటే నేను ఎక్కడికి వెళ్తే ఆ పైసలు ఇంతే నా చేత అవుతుంది అంటాడు ట్రబుల్స్ క్రియేట్ అవుతూ ఉంటాయి అట్లా వాడు దుష్టుడు కుటుంబాలను చిన్నభిణం చేస్తుంటాడు కాబట్టి నేను మీకు చెప్పాల్సిన విషయం ఒకటి సరే ఇక వాక్యాన్ని ఆపుతాను ఇక్కడ మీరు స్కిల్స్ నేర్చుకోవాలా మీరు స్టడీస్ కంప్లీట్ చేసుకోవాలా ఇన్కంప్లీట్ ఉన్న స్టడీస్ ముగించుకోండి దానికి వయసుకు సంబంధించిన లేనే కనీసం ఒక గ్రాడ్యుయేషన్ లేకపోతే సేవ జీవితంలో మనల్ని వాడు కూడా స్వీకరించాడు రేపటి దినం నా మీరు ఈ వాక్యాన్ని పట్టుకొని మీకు అనుగ్రహించబడ్డ ఈ సత్యాన్ని ఒక మెయిన్ ల్యాండ్ చర్చ్లో పోయి పోయి నిలబడి వాక్యం చెప్పాలంటే వాడిని ఎందుకు యాక్సెప్ట్ చేస్తాడు వీడు టెన్త్ క్లాస్ కూడా పాస్ మీడియం వాక్యం చెప్తాడు నేను ముందే రిజెక్ట్ చేస్తాడు అదే మంచి చదువుకున్నావు అని అనుకో నన్ను ఒకసారి మెథరిస్ చర్చ్ పిలిచిరు అది ట్రెడిషనల్ చర్చ్ ఎందుకు పిలిచిరు నన్ను ఎవరో చెప్పారు ఆయన మంచి వాక్యం చెప్తానని పిలిచారు కానీ వాళ్ళ వాళ్ళు చూసింది తెలుసా వీడి ఎడ్యుకేషన్ వీడి క్వాలిఫికేషన్ వీడి ఏం పొజిషన్ ఉన్నాడు సిటీలో సొసైటీలో అవి చూస్తుంది లోకం సరే వాటి కొరకు నువ్వు ప్రయాసపడుతున్నావు అవి నేను వాటి కొరకు నేను ప్రయాసపడలే వాళ్ళలోకి నేను దూరాలా అంటే నాకు అది అవసరం వాళ్ళకు పోయిన వాక్యం చెప్పాలంటే నాకు అది అవసరం అందుకే ఉన్నతమైన చదువు చదివిన హయ్యెస్ట్ పొజిషన్కి ఎందుకు ఎదగాల ఎక్కువ డబ్బు సంపాదించాలన్నా కాదు మెయిన్ లైన్ చర్చకు పోయి ఈ వాక్యం చెప్పాలంటే ఎవరిని చెప్పని గారు ఎట్టి ఫలాని ప్రొఫెసర్ డాక్టర్ సో అని చెప్తే మనుషులకు కూడా చెప్పడానికి బాగుంటుంది సరే వాడిని అన్నట్లు పిల్లల నుంచి నేనేందా ఆ ఆసక్తి నాకు లేదు వాళ్ళకు ఆ వాక్యం నేను నాకు అనుగ్రహించబడ్డ ఈ వాక్యం నేను చెప్పాలా మెథరిస్ట్ చర్చకి నేను చెప్పిన వాక్యం మెథరిస్ట్ సంఘం నుంచి ఒక గొప్ప సేవకురాల చరిత్రలో వెళ్ళింది కేథరిన్ కుల్మెన్ అని ఆమె చాలా గొప్ప సేవ చేసింది ఎంతో శ్రమతో కూడిన సేవ ఆయన సేవలో కొని లక్షల మంది పాస్టర్లు రక్షణ పొంది సేవకులు అయినారు ఆయన గురించి అదని సాక్ష్యం చెప్పిన ఆ చర్చిలో అటువంటి అవకాశం దేవుడు నాకు ఇచ్చింది నాకుండే ఆ భారం ఆమె సేవకులు మళ్ళా మెథరిస్ట్ చర్చి ఈ రోజు వరకు కూడా ఒక్కరిని కూడా అది ప్రొడ్యూస్ చేయలేదనేసి నేను వాళ్ళకి సవాల్ చేసి వచ్చిన బయటికి మళ్ళీ అటువంటి అవకాశం కొరకు ప్రభు మనందరినీ వాడుకోవాలా మెయిన్ లైన్ చర్చెస్ బ్యాప్టిస్ట్ చర్చి అన్ని చర్చిలు అవకాశాలు నేను వాడేసుకున్నాను ఎందుకంటే అది వేదనం ఈ భారం కలిగిన ఈ యొక్క సువార్తని మనం అనేకలకు చెప్పేయాల సరే అందులో కొంతమంది బయటకు వస్తారు ఈ సత్యాన్ని గ్రహిస్తారు చాలా మందికి తెలుసు చాలా మంది స్వీకరించారు ఈ వాక్యాన్ని కాబట్టి మనం దాని కొరకు సిద్ధపడాలా ఎక్కడ వేసిన గొంగల్ అందుకే లేఖనను పరిశోధించుడి అని ఎందుకు చెప్పింది ప్రభు మొదటి నుంచి ఏ రీతి మీరు చదవలేదా అన్నాడే ప్రభు చదువుకోవాలి మీరు చదువు నేర్చుకోవాలి వీటన్నిటిని జాగ్రత్తగా ఆచరించాలా సరే ఈ లోకస్తుల వల్ల జీవించడం చాలా కష్టం మనం జీవించొద్దు ఈ లోకంలో ఉన్నాం యుర్ యుర్ నాట్ ఆఫ్ దిస్ వరల్డ్ అంటాడు మీరు ఈ లోకంలో ఉన్నారు కానీ మీరు ఈ లోకస్తులు కారు అంటాడు కాబట్టి ఈ లోకంలో మనం ఉన్నాం ఎందుకున్నామో నీ జీవితానికి పరమార్థమైన నీకు తెలుసు కానీ ఈ లోకస్తుల వల్లే జీవిస్తే మటుకు నువ్వు ఈ లోకంలో గడిచిపోతావు అక్కడే మనం జాగ్రత్తగా కాబట్టి ఈ యొక్క అన్యా అన్యాయమైన జీవితం మనకు అవసరం లేదు మనము బాగుపడాలా మనం బాగుపడకుండా ఉండడము దేవుడికి ఇష్టం లేదు ఆ విషయాన్ని మనం ఇక్కడ చేసుకోవాలి మనం పాడు కావాలా అని ఆయన మొత్తవద్దు మనల్ని నీ గుణారంలో ఎటువంటి తెగులు ఉండడానికి వీలేదని మీరు పాట లేదా ఏ తెగులు నీ గుణారం సమీపించదని మీరు పాట నీ గుణారంలో ఎటువంటి గొడ్డుది కానీ గుడ్డిది కానీ ఉండదు అనేసి యుద్ధపదేశంలో ఆయన వాగ్దానం చేసిండు మళ్ళీ ఎందుకు వాగ్దానం చేసిండు ఆ వాగ్దానం జీవితం సంక్రమించాలంటే నువ్వు ఇటువంటి ఇసలు జీవితం జీవించద్దు ను ఆత్మీయ ఇసలుగా మరాలి జీవితం అటువంటి జీవితంలో ప్రభు నిన్ను నడిపించాలా సరే నువ్వు జీవించకపోతే ఏం జరుగుతుంది అనేది ఒక వాక్యం చూపించి నేను ముగిస్తాను చూడండి పద్నాలుగు వర్షంలో నీవు భోజనము చేసినను నీకు తృప్తి కానిరదు డైజెస్ట్ కాదు గ్యాస్ ప్రాబ్లమ్స్ వస్తాయి ఆ విషయం జ్ఞాపకం చేస్తున్నాడు నీవెప్పుడు పస్తుగానే ఉండవు నీవేమైనా తీసుకుని పోయినాను అది నీకుండదు నీ సంపాదన నీతో పాటు ఉండదు నీవు భద్రము చేసుకుని పో దానిని దోపుడుకు నేను అప్పగింతును దేవుడు నీ సంపాదనని దోపుడుకు అప్పగిస్తాడంట అంటే దొంగల్ నీ ఇంట్లో దొంగలు వాళ్ళంటే ఆయన ఆగేయాలంట మీకు అర్థమవుతుంది ఈ వాక్యం మీ ఇంటి మీదకి దొంగలు రావాలంటే ఆయన పర్మిషన్ ఇవ్వాలంట ఆయన పర్మిషన్ ఇస్తాడంట ఈ వాక్యం చెప్తుంది నీవు విత్తనము విత్తదువు గాని కొయ్యక ఎందువు నువ్వు ఎంత కష్టపడినా నీకు ఫలితం రాదు నువ్వు ఎంత కష్టపడినా నీకు ఫలితం రాదు ఒలివ పండ్లను ద్రాక్ష పళ్లను త్రొక్దువు గాని తైలము పూసుకొని కయు ద్రాక్ష రసము పానము చేయకయు ముందువు అంటే ను ఎంత సంపాదించినా ఎంత కష్టపడి సంపాదించి ఫలం తెచ్చుకున్నా దాని నువ్వు అనుభవించవు నీ సంపాదన ఎవడం అనుభవిస్తాడు అది చాలా దుఃఖకరం చాలా బాధకరం తన బిడ్డల సంపాదన అనిలకెట్లు దేవుడు యశ గ్రంథము అరవై ఒకటవ అధ్యాయంలో ఏమనంటే జనముల ఐశ్వర్యాన్ని నీ కొరకు తీసుకొస్తానాడు రివర్స్ జనముల అంటే ఈ లోకంలోని ఐశ్వర్యాన్ని నీ తీసుకుని వస్తాడు నువ్వు ఆయనకు తిరుగుబాటు దాన్ని చేస్తే నీ ఐశ్వర్యాన్ని జనంలో తీసుకెళ్తాడు ఆయన విధానాలు చాలా ఆశ్చర్యకరమని మన తీర్మానం ఎక్కడుంది కాబట్టి మన సేవ జీవితం ఏ రీతిగా ఉంది పదహార వర్షంలో ఒక వాక్యం ఉంది దాన్ని ధ్యానించాలంటే మనకు టైం జరిగిపోదు ఎందుకంటే అది అహాబు కుటుంబం అహాబ తండ్రి అయిన కుటుంబం గురించి లేక అహాబ కుటుంబము ఆహాపు కుటుంబపు విధానాలను మీరు ఆచరిస్తున్నారు అని చెప్తున్నాడు ఈ సెల్ఫ్ వెళ్ళారా మీరు ఆహాపు విధానాలను ఆర్చరిస్తున్నారు ఆహాపు విధానం ఏందో వచ్చేవారు మనం చూస్తాం ఈ రోజు ఓంరి ఆచరిస్తున్నారు ఓంబ్రి ఏంటంటే చూడండి మీరు ఓంరి నియమించిన కటలను ఆచరించదురు ఓంబ్రి నియమించిన కటల ఏందో వచ్చారని మీకు చూపిస్తాను అది మతపరమైన క్రైస్తవ జీవితానికి సాదృశ్యం ఆహాబు జీవితాన్ని మీరు ఆచరిస్తున్నారు అక్కడికి వాక్యం కాబట్టి యుగ సమాప్తిలో క్రైస్తవ జీవితం ఎట్లుంది ఓమ్రి నియమించిన కట్టడలు పాటించడము అంటే ఓమ్రి ఏం చేసినా మీకు తెలుసా ఇస్రాయల్ దేశస్తులను ఇస్రాయల్ దేశాన్ని విగ్రహార్థలు నడిపించినవాడు ఫస్ట్ ఓమ్రీ దాని తర్వాత ఆహాబు అన్యస్తి అయిన ఇజ్రాయలీ అయిన పెళ్లి చేసుకుని సిదోనియుల్ సిదోనియుల్ అంటే ఇంగ్లీష్ లో ఫినిషియన్స్ అంటారు అంటే ఈ రోజు గ్రీస్ దేశం అంటే అనిలను పెళ్లి చేసుకున్నాడు అనిలను పెళ్లి చేసుకుని అన్య స్త్రీ ఆచారాలు తీసుకొచ్చిండు అన్య దేవతలను విగ్రహాలను తీసుకొచ్చి పెట్టుకున్నాడు ఆహాబు ఆహాబుకి ముగ్గురు పిల్లలు ఉంటారు అంటే ఆహాబు యజవిలిగి పుట్టిన పిల్లలు ముగ్గురు ఉంటారు ఇద్దరు కొడుకులు ఒక కుమార్తె ముగ్గురు చెత్తగానే జీవిస్తారు అంటే ఓంబురి సంతానం చెత్తగా జీవించినట్ల విషయాన్ని మనం జ్ఞాపకం చేస్తాం కాబట్టి యుగ సమాప్తిలో వాళ్ళు ఒక దిక్కు యహోదేవిని పూజిస్తూ ఇంకొక దిక్కు దయ్యాలను పూజించారు రెండు కలిసి ఉంటాయి క్రీస్తుకు తో పొత్తు ఏంది అని అంటారు ఎవరంటారు పౌరు అంటాడు ఒక దిక్కును ప్రభుని పూజిస్తూ ఇంకొక దిక్కు దయ్యాన్ని ఎట్లా పూజిస్తావు యుగ సమాప్తిలో అట్లుంది అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు ఓంగురి విధనాలంటే అవి ఆహాభం చేసిండు అన్యాయంగా నాబోతు పొలం గుంజుకున్నాడా లేదా గుంజుకున్నది కాక ఏం చేసిండు యజబేల్ ఏం చేసింది తెలుసా నాబోతుని ఎట్లా చంపించిందో మీకు తెలుసా అబద్ధ సాక్ష్యం కాబట్టి యుగ సమాప్తిలో అబద్ధ సాక్ష్యాలు చెప్పి నిరపరాధి అయిన నాబోతుని చంపి సంపాదించడం చంపించడం అనేది జరుగుతుంటది మన మీద అనవసరంగా నిందలు మోపుతా ఉంటారు యుగ సమాప్తిలో మనం జాగ్రత్తగా ఉండాల నీ పొలం పొగొట్టుకుండా నువ్వు జాగ్రత్త ఎందుకంటే నాబోత్ పొగొట్టుకున్నాడు పొలం ఎట్లా పోగొట్టుకున్న తెలుసా నా పూర్వీకుల ఆస్తి నేను నీకు ఇవ్వను అని చెప్పి నా హాబుతో ఆహాబుకి తిక్కలేసింది మీకు ఆహాబుకి దాని మీద కలబడింది ఎందుకు కనబడింది ఎందుకంటే దాని పక్కనే వాణితో పొలం ఉంది రెండు పొలంలు కలిస్తే పెద్ద పొలం మానవ బలహీనత పెద్దగా పెద్దగా కావాల మానవ ఒక రాజుకు ఆ బుద్ధి వచ్చింది నా పోతే నేను కష్టపాల నా నుంచి వచ్చిన నేను ఎట్లా పోగొట్టుకోవాలా నేను ఇవ్వను అని గంభీరంగా గర్వంగా చెప్పింది అది కోపం బుట్టిచ్చింది ఒక్కడు సామాన్య మానవుడా ఏమంటారు ఒక రైతు సామాన్య రైతు ఒక సామాన్య రైతు రాజునైన నాన్నే ధిక్కరించడమా అని అక్కడ మంట అక్కడ పోయి ఇంట్లో పోయి పండుకొని అన్నం తినకుండా ఉంటే భార్య అన్నం పిలుస్తే ఎందుకు అన్నం తింటలేమంటే నాకు ఇట్లా పైందంటే పిచ్చాడ దీని కొరకు నువ్వు అన్నం తినకుండా లే మంచిగా అన్నం తిను అని బాగా తినిపించి రెచ్చగొట్టింది దాని తర్వాత ఏం జరిగింది ఒక కొంతమంది యాజకులు అన్య దేవతలను పూజించే యాజకులని పిలిపించి వారి ద్వారా అబద్ధ సాక్ష్యం పలికిస్తది అబద్ధ సాక్ష్యం పలికించి రాళ్లతో కొట్టి చంపిస్తారు స్టెఫెన్ కాలం జరిగింది అదే స్టెఫెన్ కూడా అబద్దం నింద మోపి చంపించరు మన ప్రభుని కూడా అబద్ధ నిందలే మోపి చంపేరు వీడు దేవదూర్షకుడు అని చనిపించరా లేదా కాబట్టి ఆల్రెడీ మనకి త్రీ టైమ్స్ జరిగింది చరిత్రలో నాబోత్ విషయంలో జరిగింది మన ప్రభు విషయంలో జరిగింది స్టెఫెన్ విషయంలో జరిగింది ఫోర్త్ టైం మన టైంలో జరగబోతుంది కాబట్టి మనం జాగ్రత్తగా ఉండాలి సరే ఓం రీ విధనాలను మనం ఈరోజు ధ్యానించాం వచ్చే వారం ధ్యానిస్తాం బహుశా అనుకుంటా వచ్చే వారానికి మనం మీక గ్రంథం ముగిస్తా మేము నిజంగా మీకు ఇస్తామో లేదో మనకు తెలియదు అది ఇంకా ముందు పోతేమో తెలియదు సరే ఇందాక కూడా పాటవాడింది అంతే కదా చిన్న గుర్ర పిల్లల్ని నేనయ్యా మెల్లగా నన్ను ప్రభు ఆదేశ్ ఆయన ఏ రీతిగా నడిపిస్తే మనం అలా పోదాం ఈ వాక్యం అంతటా అసలైన విషయం ఏంటంటే ఆయన చెప్పిన వాక్యానికి విధేత చూపించాలా నేను మిమ్మల్ని కోరినది మూడే మంచితనము కణికరం కలిగిన కణికరంను ప్రేమించడము దాని న్యాయంగా జీవించడం న్యాయంగా నడుచుకోనడం మంచితనము కనికరంని ప్రేమించడము న్యాయంగా నడుచుకునడం ప్రతి దశ దీన దీన మనసు కలిగి జీవించడం దీని మనసు జీవించడం ఈ మూడు ఆయన కోరుకుంది ఇవే ఉత్తమమైనవి ఈ కాలానికి ఇవే ఉత్తమమైనవి కాబట్టి మనము వీటిని గ్రహించి దాని ప్రకారం జీవించాలా అటువంటి కృపని మన ప్రభు మనకు అనుగ్రహించాలని ప్రార్థిస్తాం కృపమైడో ఏసయ్య మీకు వందాలయన మీరు విస్తర కోరలేదు గర్భఫలాన్ని అసలే కోరలేదు జ్యేష్ఠ అసలే కోరలేదు నరబల నరబలిని మీరు ఎప్పుడు కోరలేదు ఇస్సాకుని మీరు కోరలేదు ఎఫ్తా కుమార్తెని మీరు అసలే కోరలేదు ఏడాది పొట్టెలని ఎప్పుడు మీరు కోరలేదు బలులని నేను కోరలేదు కనికరాన్నే కోరిన మీరు అన్నారు ప్రభా బలు నాకు ఇష్టం లేవన్నారు మీరు కనికరాన్నే మీరు కోరుకున్నారు ప్రభా మీరెంతో కనికరం గల దేవుడు అటువంటి దేవుడు ఒక్కరు లేరు ఈ లోకంలో వీలాంటి జాలి దేవుడు ఒక్కడూ లేడు ప్రభా మిమ్మల్ని పోలి నడుచుకోమని మీరు మమ్మల్ని హెచ్చరిస్తున్నారు అడుగడుగున కాబట్టి మంచివారు మీరొక్కరే దయగలవారు మీరొక్కరే ప్రవ్వా మిమ్మల్ని పోలి మేము నడుచుకునేలాగానే సహాయపడనైనా మీ యొక్క విశ్వాసాన్ని మా హృదయంలో నింపమని ప్రార్థిస్తున్నాం కొండలను తరలించే విశ్వాసం మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ఎందుకంటే మేము త్వరలో కొండలను చూడబోతున్నాం ప్రవ్వా భయంకరమైన కొండలు మా మీదికి రాబోతున్నాయి వాటిని మేము జయించాలా అంధకార క్రియలను మేము ఖండించాలా మౌనంగా నోరు మూసుకొని నేను ఉండలేదు అన్నాడు దావిదరాజ్ కీర్తన గ్రంథం నల్వై అధ్యాయంలో మేము కూడా ఉండడానికి వెళ్లేదు ప్రభు మా శర్ర బలహీనతలు మీకు తెలిసినైనా వాటిని ఛేదించుకొని మేము ముందు పోల సేపడండి ఈ యొక్క సాయంత్రం సెలవు మీరైతే అండి మీ కృపలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి మీ వాక్యానికి తగినట్లు మేము జీవించాలా అనుభవపూర్వకంగా దాన్ని అనేకులకు ప్రకటించాలా అటువంటి సేవకులుగా తయారు చేసి మమ్మల్ని మీ రాక వరసపరచుకోమని యేసు క్రీస్తు పరిషత్ నామన ప్రార్థించినాం తండ్రి అమేది